భౌతిక బానిసత్వం కంటే దారుణమైనది మానసిక బానిసత్వం మన సంస్కృతి మన పరంపరలు మన ఆచారాలలోని వైశిష్ట్యాన్ని విస్మరించి పాశ్చాత్యులు చేసేదేదైనా ఔన్నత్యానికి ప్రతీక అని భావించడం బుద్ధిపరమైన ఊడిగంతప్ప మరేమీ కాదు పాశ్చాత్య దేశాల్లో మలబద్ధకంతో బాధపడే రోగుల సంఖ్య చాలా ఎక్కువ అందుకు ప్రధాన కారణం రెఫ్రిజిరేటర్ను ఉపయోగించడం ఫ్రిజ్లోని నీళ్లు త్రాగడం ఐరోపాలో నాకు పరిచయమున్న ఒక వైద్యుడు తన వద్దకు మలబద్ధకంతో బాధపడుతూ వచ్చే ప్రతి రోగికి రెఫ్రిజిరేటర్లోని నీరు త్రాగవద్దని సూచిస్తానని చెప్పాడు వీలైతే గోరువెచ్చని నీటిని త్రాగమని చెబుతానన్నాడు నేనతనితో చెప్పాను భారతదేశంలో తరతరాలుగా గోరువెచ్చని నీరు త్రాగడం పరంపరగా కొనసాగుతూవుంది అటువంటిది ఈ రోగాల కుంపటిని ఈ ఫ్రిడ్జ్ను మనమెందుకు తెచ్చిపెట్టుకోవడం కాబట్టి మనలో కనీస విచక్షణ ఏది నిజమైన సాంకేతిక పరిజ్ఞానమో ఏది నిరుపయోగమైన నిషిద్ధమైన పరిజ్ఞానమో వివేచించి కూడా చూడలేని దయనీయ స్థితిలో ఉన్నాం నేడు మనం ఈ బహుళజాతీయ సంస్థలు ఐరోపా దేశాలలో ఏదైతే నిషిద్ధముగా ప్రకటించబడిందో అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ ఉంటారు ఇందుకు మరొక తాజా ఉదాహరణ పేజర్ పేజర్ ఐరోపాదేశాలలో ఇరవై సంవత్సరాల క్రితమే విఫలమయ్యింది ఎందుకు విఫలమయ్యింది పేజర్ను వాడడానికి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఎం పౌనఃపుణ్యమున్న ఛానల్స్ కావాలి అందుకుగాను ప్రత్యేకమైన రిసీవర్లు ఉంటాయి వాటిని తయారు చేయడం ఎంతో ఖర్చుతో కూడిన పని పేజర్ వాడకం వల్ల ఆర్థికంగా తమ దేశంపై అదనపు భారం పడుతోందని వారు గమనించారు అందుకే ఐరోపాదేశాలవారు క్రమక్రమంగా పేజర్ని వదిలించుకున్నారు మన దగ్గర ఆ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీస్కి చెందిన ఛానల్స్ ను మన ప్రభుత్వం దిగుమతి చేసుకుంది నరసింహారావు ప్రభుత్వం ఇప్పుడవి వచ్చి మన దగ్గరున్నాయి వాటితో ఏమి చెయ్యాలో అర్థం కాదు అవలా పడివున్నాయి అప్పుడు ఈ దేశంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు అతని పేరు చెప్పవలసిన అవసరం లేదు అతను ప్రధానమంత్రికి సలహాయిచ్చాడు వీటిని తెచ్చిపడేశారు ఇవి తుప్పుపట్టి పాడైపోతున్నాయి కాబట్టి పేజర్లాంటిదేదైనా మొదలుపెట్టండి అప్పటి ఆర్థిక కార్యదర్శి ఎస్పి శుక్లా నాతో చెప్పారు ఆ రోజు కేబినెట్ సమావేశంలో ఎంత చర్చ జరిగిందంటే ఇంతకీ అసలు ఐరోపాదేశాలలో పేజర్ను నిషేధించిందెందుకు వారు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు కదా మరి వారు నిషేధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నువ్వెందుకు తీసుకొస్తున్నావు అయితే మనకు ఐరోపా వేసే చెత్తను మోసే కేంద్రంగా ఉండిపోవడం అలవాటైపోయింది మనలో మానసిక బానిసత్వం ఏ స్థాయిలో ఉందంటే ఐరోపావారు వదిలివేసిన దానిని నెత్తిన పెట్టుకుని ఇదే గొప్ప సాంకేతికత అంటూ గంతులేస్తూ ఉంటాం వాస్తవమేమిటంటే వారి దగ్గర పేజర్ టెక్నాలజీ నిషేధించబడింది వదిలిపెట్టబడింది వదిలిపెట్టడానికి ప్రధాన కారణం ఈ టెక్నాలజీ వల్ల ఖర్చు అధికమే తప్ప ప్రయోజనం ప్రయోజనమేమీ లేదు జాతీయ ద్రవ్యం వ్యర్థం కావడం తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదు అని గుర్తించి మొట్టమొదటగా ఫ్రాన్స్ దీనిని వదిలిపెట్టింది తరువాత జర్మనీ వదిలిపెట్టింది ఆపైన తక్కిన దేశాలు కూడా క్రమక్రమంగా వదిలిపెట్టాయి వారు వదిలిపెట్టేశారు అయితే ఆ యంత్రాలన్నీ ఖాళీగా పడివున్నాయి వాటినేంచేయాలి వాటిని తీసుకువచ్చి భారతదేశంలో దించారు అవి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఎవరిని చూసినా దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు ఆఖరికి అది ఈ దేశంలో గొప్పదనానికి ప్రతీకగా మారిపోయింది ఎవరిని చూసినా ఇక్కడ పెట్టుకుని తిరుగుతున్నారు మీరు వెళ్ళి అడగండి దీనిని ఉపయోగించడమెట్లా అతనికి తెలియదు దీనివల్ల ప్రయోజనమేమిటి వారికి తెలియదు నేను టెలికమ్యూనికేషన్ రంగంలో పనిచేసి ఉన్నాను గనుక నాకు తెలుసు దానిని వాడడం అందరి వల్ల అయ్యే పని కాదు కాని మనమంతా దాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాం నిష్కారణంగా మన జాతి జాతీయ వ్యర్థం చేస్తు ఉన్నాం పైగా గొప్ప టెక్నాలజీ మన దేశానికి వచ్చిందని ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉన్నాం నిజానికి సాంకేతికత అనేది అలా ఎప్పుడూ రాదు థేరీస్ మాత్రం యూనివర్సల్ అయి ఉంటాయి సైద్ధాంతికత మాత్రం విశ్వమంతటికీ చెందినదై ఉంటుంది ఈ టెక్నాలజీ యొక్క దుష్ప్రభావాన్ని మీరు రాబోయే పది పన్నెండు సంవత్సరాల్లో చూస్తారు భోపాల్ వాయుహత్యాఘటన జరిగినప్పుడు కూడా ఇటువంటి నిషిద్ధ సాంకేతిక పరిజ్ఞానమే మన దేశానికి వచ్చింది అది అమెరికా మన దేశానికి తీసుకువచ్చిన సాంకేతికత మీకు తెలుసా యూనియన్ కార్బైడ్ దానిని మన దేశానికి తీసుకువచ్చింది యూనియన్ కార్బైడ్ మన దేశానికి వస్తున్న సందర్భంలో మన దేశంలో పేరుమోసిన శాస్త్రజ్ఞులందరూ దానిని వారించారు యూనియన్ కార్బైడ్ మన దేశానికి తీసుకువస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మన దేశ భద్రతకు ఏమాత్రం అనుకూలం కాదు అని వారు తెలియజేశారు అయితే సాంకేతికతకు సంబంధించిన అంధులు ఎందరో ఉన్నారు మన దేశంలో వారి ఉద్దేశ్యంలో అమెరికాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానమేదైనా సాక్షాత్తు భగవంతుడే మన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం కేవలం చెత్త అని ఎందుకు పనికిరానిదనీ వారి అభిప్రాయం మన ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచన వారికేమాత్రం ఉండదు అమెరికావారు పడవేసిన చెత్తను మాత్రం ఏరుకుని తెచ్చుకుంటారు మన దేశంలో జరుగుతున్నదిదే సాంకేతిక పరిజ్ఞానం పేరుతో గత నలభై యాభై ఏళ్లుగా ఎటువంటి నాటకాలు మన దేశంలో కొనసాగుతున్నాయంటే వాటి కథను వినిపిస్తూ పోతే ఎంతో సమయం పడుతుంది ఎందుకంటే నేను టెక్నాలజీ రంగంలో పనిచేసి ఉన్నాను మన దేశంలో వాస్తవికంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆలోచించే ఖాళీ కూడా మనకు లేదు దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా దానికి మెరుగులు దిద్దాలి వ్యవహార దానిని ఎలా తీసుకురావాలి దీనిపైన ఎవరూ దృష్టి పెట్టరు దీనికి సంబంధించి మీకొక చిన్న ఉదాహరణ చెబుతాను భారతదేశంలో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒక పరిశోధనా పథకం కొనసాగుతూవుంది దాన్ని గురించి వందల కోట్లు ఖర్చు చేస్తూవున్నారు ఆ పథకమేమిటో తెలుసా చంద్రుడి నుంచి కొన్ని రాళ్ల ముక్కలు వచ్చాయి వాటిపై రీసెర్చి చేస్తూ ఉన్నారు వందల కోట్లు దానిపై ఖర్చు చేస్తూవున్నారు నేను సిఎస్ఐఆర్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళూ మొత్తుకునేవాణ్ణి ఈ చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లు మీకేం పనిచేస్తాయి అమెరికా వాళ్లను చేయనివ్వండి పరిశోధన ఐరోపవారిని చెయ్యనివ్వండి ఎందుకంటే వారికెలాగూ మరో పనిలేదు కాబట్టి వారు చంద్రుని గురించీ పరిశోధనలు చేయవచ్చు గురుగ్రహాన్ని గురించీ పరిశోధనలు చేయవచ్చు లేదూ మరేదైనా గ్రహాన్ని గురించీ పరిశోధనలు చేయవచ్చు వారిని చెయ్యనివ్వండి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా ఇప్పటికీ ఎన్నో పల్లెలు త్రాగునీటి సౌకర్యం లేకుండా ఉన్నాయి మన దేశంలో ఈ విషయమై మనం పనిచేయవలసిన అవసరం ఉంది భారతదేశంలో నేడు నలభై కోట్ల మంది రెండు పూటలా కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారు మనదేశంలో నేడు నలభై కోట్ల మందికి పైగా దారిద్ర్యరేఖకు క్రింద ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వందలాది కోట్ల రూపాయలను మీరు చంద్రుణ్ణించు వచ్చిన రాళ్లపై ఖర్చు పెడితే దానివల్ల ఉరిగేదేమిటి నిజానికి ఈ ప్రశ్నకి సమాధానం ఆ పరిశోధన చేస్తున్నవారికి కూడా తెలియదు వారు చెప్పేదల్లా ఒకటే నా ప్రశ్నకు వారిచ్చే సమాధానం రాజీవ్ భాయ్ మా పరిశోధనా పత్రాలు కొన్ని ప్రచురించబడ్డాయంటే మాకు అమెరికా వెళ్లే అవకాశం రావచ్చు అంతే అంతకుమించి మరేమీకాదు భారతదేశం విషయం ఏమైతే మాకెందుకు మాకు అమెరికా వెళ్లే అవకాశం రావాలి అంతే దానికోసం చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లను పట్టుకుని కూర్చున్నారు నేను ఆ రోజుల్లోనే సిఎస్ఐఆర్లో గొంతుచించుకుని మొత్తుకుంటూ ఉండేవాణ్ణి అది దాదాపు నూట ఇరవై కోట్ల ప్రాజెక్టు ఇంతటి భారీ మొత్తాన్ని ఇలా వ్యర్థంచేస్తూ ఉన్నారు ఇదే ధనాన్ని భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వెచ్చిస్తే మన పల్లెలలో ఇంధన సమస్య శాశ్వతంగా దూరమవుతుంది ఆ పని మాత్రం చేయరు చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లను పట్టుకుని కూర్చుంటారుగాని ప్రతి గ్రామంలోనూ ఇంధన సమస్యను పరిష్కరించడానికి మాత్రం ప్రయత్నించరు నేనొకసారి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అందరూ నన్ను చూసి నవ్వారు భారతదేశంలో ఉత్పత్తుల రవాణా వ్యవస్థ ఏ స్థితిలో ఉందో మీకు తెలుసా అని నేను వారిని అడిగాను మన శాస్త్రజ్ఞుల బుర్రలు ఎలా పనిచేస్తాయో చూడండి మన ఆర్థిక మంత్రుల బుర్రలు ఇదేవిధంగా పనిచేస్తూ ఉంటాయి ఈ దేశంలో మస్తిష్కాలన్నీ పూర్తిగా బానిసత్వంలో కూరుకుపోయాయి బానిసత్వంలో మునిగిపోయిన బుర్రలు క్రొత్త విషయాలను ఆలోచించలేవు ఆ బానిసత్వానికి చెందిన విషయాలనే ఆలోచిస్తూ ఉంటాయి అవి ఏమాలోచిస్తాయి మీకు తెలుసా ఆయిల్ పూల్ అకౌంట్ యొక్క డెఫిసిట్ ఉంది కాని మస్తిష్కాలు ఎలా పనిచేస్తున్నాయి మన దేశంలో కార్ల ఉత్పాదనను పెంపొందించాలని పెట్రోల్ కొరత ఉంది డీజిల్ కొరత ఉంది మన దేశంలో వినియోగం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది మరి వీరి బుర్రలు ఎలా పనిచేస్తున్నాయి సీఎల్ఓబి తయారు చేయించాలి డేవూని కూడా పిలిపించాలి వారికి లైసెన్సు ఉచితంగా ఇప్పించాలి మరో కంపెనీని కూడా పిలిపించాలి ఎన్ని కార్లు మన మార్కెట్లో రాగలిగితే అన్ని కార్లను రప్పించాలి వీలైనన్ని ఎక్కువ ద్విచక్ర వాహనాలను రప్పించాలి వీలైనన్ని ఎక్కువ చక్రాల వాహనాలను తెప్పించాలి గత నాలుగైదేళ్లలో మన దేశంలో కార్ల ఉత్పాదన మూడు రెట్లు పెరిగింది ఈ ప్రపంచీకరణ ఉదారీకరణ భ్రమలోపడి మరో ప్రక్కన మన దగ్గర డీజిల్లేదు పెట్రోల్లేదు అని రోజూ మొత్తుకోవడమే కాబట్టి వీరేంచేస్తున్నారు రవాణా సౌకర్యాలు విలాసవంతంగా ఉండేందుకు గాను వీరు నాలుగు చక్రాల వాహనాల ఉత్పత్తిని పెంచుతూ పోతున్నారు నేను నేనొకసారి సమావేశంలో మీరు ఇందుకు వ్యతిరేకంగా ఎందుకు చేయరు అని ప్రశ్నించాను మీరు పెట్రోల్ వినియోగం తగ్గించే ఉపాయాలను ఎందుకు ఆలోచించరు డీజిల్ వినియోగం తగ్గించే ఉపాయాలనెందులోచించరు దీనికి వారు మీరు విరుద్ధంగా ఎందుకు ఆలోచిస్తున్నారని నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నారు నేను వారితో చెప్పాను ఇదే సక్రమమైన ఆలోచన పద్ధతి పెట్రోల్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి డీజిల్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి అన్న విషయాన్ని గురించి మీరు ఆలోచించకపోతే మీరీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు ఎన్నాళ్లని విదేశీ రుణాలు తీసుకుని మీరు మీ కార్లను నడుపుకుంటారు ఎన్నాళ్లని విదేశాలనుంచి తెచ్చిన అప్పులతో మీ డీజిల్ కొరతను తీర్చుకుంటూ ఉంటారు మరి దీనికేమిటి పరిష్కారం అని వారడిగితే నేను చెప్పాను మీరొక సర్వే చేయించండి భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ యొక్క పరిస్థితి ఏమిటి ఉత్పత్తుల రవాణా వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది బెంగుళూరులో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి చెందిన శాస్త్రజ్ఞులొకరు అక్కడ కూర్చుని ఉన్నారు ఆయనకు ఈ విషయం నచ్చింది ఆయనన్నారు రాజీవయ్ నేనీ విషయంలో చేస్తాను అని తప్పక చేయండి అని చెప్పాను నేను ఆయన ఒకటి ఒకటిన్నర సంవత్సరంపాటు ఎంతో కష్టపడి ఆ విషయంలో పనిచేశారు ఎంతగానో సర్వే చేశారు సర్వే రిపోర్టు వచ్చింది ఏమిటా నివేదిక ఆ నివేదిక తెలియజేసిన వివరాలేమిటంటే భారతదేశంలో నేడుకూడా ఉత్పత్తుల రవాణా విభాగంలో అరవై శాతం పాత్ర ఎడ్లబండిదే మన దేశంలో సిక్స్టీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఎడ్లబండి ద్వారా జరుగుతుంది తక్కిన నలభై శాతం రవాణా మాత్రమే నాలుగు చక్రాల వాహనాల ద్వారా గానీ రైళ్ల గాని లేదు విమానాల ద్వారాగాని జరుగుతుంది అప్పుడు నేను ఈ రంగంలో పరిశ్రమించిన ఆ కఛాల్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి నేను ఆయనతో అన్నాను ఆయన ఆర్థిక శాస్త్రం కూడా తెలిసినవారు నేను ఆయనను ప్రశ్నించాను ఒకవేళ ప్రస్తుతం ఎడ్లబండి ద్వారా జరుగుతున్న రవాణానంతా రక్కుల ద్వారా గానీ రైళ్ల ద్వారా గానీ విమానాల ద్వారా గానీ చేయించినట్లయితే దానికెంత ఖర్చవుతుంది ఈ ప్రశ్నకు ఆయన సరళముగా ఒకే వాక్యంలో సమాధానాన్ని చెప్పారు రాజుభాయ్ అప్పుడు ఈ దేశంలో ఆయిల్పూల్ అకౌంట్ యొక్క డెఫిసిట్ డెబ్బై వేల కోట్లకు చేరుకుంటుంది అది ప్రస్తుతం ఇరవై వేల కోట్లు మాత్రమే ఉంది అది డెబ్బై వేల కోట్లకు చేరుకుంటుంది అదే గనక జరిగితే మే మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ సమస్తం పతనమైపోతుంది ఆ రిపోర్టు వచ్చిన తరువాత నేను సిఎస్ఐఆర్లో ఒకసారి సమావేశంలో చెప్పాను మరి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అరవై ఉన్న రవాణా పద్ధతులను ఎనభై శాతంగా చేసేదెలా అని ఎందుకు ఆలోచించరు ఇదెలా సాధ్యం అని వారడిగితే నేను చెప్పాను అందుకు పరిష్కారం అత్యంత సులభం ఎడ్లబండి చక్రానికి బేరింగ్ను ఉపయోగించడమే దానికి వారాలోచించినది ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వేయడం సులభమే సులభమేగాని దానితో వారు అమెరికాకు వెళ్లే అవకాశం మాత్రం దొరకదు ఈ విషయాన్ని నాతో ఒక పేరుమోసిన శాస్త్రజ్ఞుడు చెప్పాడు నువ్వు చెప్పిన మాట వాస్తవమే ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వేసినట్లయితే ఆ ఎడ్లపై పడే భారం తగ్గుతుంది దానితో అది మునుపటి కన్నా ఒకటి ఒకటిన్నర అధికంగా ఉత్పత్తులను రవాణా చేయగలుగుతుంది నువ్వు చెబుతున్న విషయం వాస్తవమే అయితే దానికి బేరింగ్ వేయడం వల్ల నాకు లభించేదేమిటి నేను అమెరికా వెళ్ళలేను నేను అమెరికా వెళ్లాలంటే ఏం చేయాలి పెట్రోల్ మీద రీసెర్చ్ చేయాలి డీజల్ మీద రీసెర్చ్ చేయాలి దాని ఆక్టెన్ నెంబర్ను పెంచడం అది చేయడం ఇది చేయడం ఇటువంటి పనులు చేస్తే నేను అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది గాని ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వెయ్యాలంటే నేను పల్లెటూరికి పోవాలి ఈ దేశంలో బుద్ధి ఇలా పనిచేస్తోంది వాస్తవంగా మనకవసరమైన టెక్నాలజీ ఎడ్లబండి చక్రంలో ఉంది ఎడ్లబండి చక్రాన్ని మనం మెరుగుపరిచినట్లయితే భారతదేశం యొక్క ఆయిల్పూల్ అకౌంట్లోని నష్టాన్ని మనం పూర్తిగా అంతం చేయగలం అలా కాకుండా కార్ల సంఖ్యను పెంచడం ద్వారా మోటార్సైకిళ్ల సంఖ్యను పెంచడం ద్వారా స్కూటర్ల సంఖ్యను పెంచడం ద్వారా మీరు మన దేశంపై పడుతున్న భారాన్ని మరింత పెంచుతున్నారే తప్ప మరేమీ చేయడం లేదు ఎందుకంటే మీకు తెలుసా భారతదేశంలో పెట్రోల్ ఉత్పత్తి అంతగా లేదు మనకు అవసరమైన దానిలో కేవలం నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే మనం పెట్రోలును ఉత్పత్తి చేయగలుగుతున్నాం తక్కిన పెట్రోల్నంతా మనము బయటినుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది బహుశా మీకు తెలిసే ఉండొచ్చు మన దిగుమతికి సంబంధించిన బిల్లులో అత్యధిక భాగం పెట్రోల్దే ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు మనమిందుకోసం వెచ్చించవలసి ఉంటుంది అయితే దీన్ని ఆపగలం ఆపడానికి మార్గాలు కూడా ఉన్నాయి మార్గాలు లేవని కాదు కాని ఎవరికి ఆసక్తే లేదు ఆసక్తి ఎందుకు లేదు అంటే అమెరికా వెళ్లే అవకాశం దొరకదు గనక భారతదేశంలో గ్రామాలకు వెళ్లవలసి ఉంటుంది గ్రామాలంటే అందరికీ ఏహ్యభావం కలుగుతోంది గ్రామం అన్న పేరు వినగానే వారికెందుకో ఒక విధమైన వణకులా పుట్టుకొస్తుంది ఇక వారు పల్లెలకు వెళ్లడానికేమిష్టపడతారు ఎక్కడ సాంకేతికత ఉందో ఎక్కడ సాంకేతికతను పెంపొందించవలసినా సాంకేతికతకు ఆధునికతను జోడించవలసినా అవసరం ఉందో దానిపైన ఎవరూ దృష్టిపెట్టరు మీరొక నిజాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు సిఎస్ఐఆర్కి చెందిన నలభై నాలుగు జాతీయ ప్రయోగశాలలున్నాయి మన దేశంలో అరవై వేల మంది శాస్త్రజ్ఞులు అందులో పనిచేస్తూ ఉంటారు వారిలో ఒక్క శాస్త్రజ్ఞుడుకూడా ఈ ఎడ్లమండికి బేరింగ్ను అమర్చే విషయమై పనిచేయడం లేదు ఒక్కరుకూడా ప్రతి ఒక్కరు వేలలో జీతాలు పొందుతూ ఉన్నారు చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లపైన ఐతే ప్రయోగాలు చేస్తున్నారు గాని మన దేశంలో అరవై రవాణా వ్యవస్థను నడుపుతున్న ఎడ్లబండి పనితనాన్ని పెంపొందించడానికి మాత్రమేవరూ ఆలోచించడం లేదు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానంపై మనం పని చెయ్యాలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానంపై మనం పనిచేయకూడదో కూడా మనకు తెలియడం లేదు ఇక ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎన్నోసార్లు జనులను ఎంత దారుణమైన భ్రమల్లో ఉంచడం జరుగుతుందంటే మన దేశంలో డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ రంగం ఉంది కదా ఇది హైటెక్ రంగంగా పరిగణించబడుతూ ఉంటుంది అటువంటిది మీకు తెలియకపోవచ్చు మీరు తీసుకునే మందులలో తొంభై శాతం విషమే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడినా తిరస్కరించబడిన మందులనే ఈ బహుళజాతీయ సంస్థలు విదేశీ కంపెనీలు మీ దేశానికి తీసుకువచ్చి మీకు అమ్ముతూ ఉన్నారు ఏ క్లాస్కి చెందిన విషాలుగా గుర్తించబడినటువంటి మందులు మీ దేశంలో బజారులో బాహాటంగా అమ్ముడుబోతూ ఉన్నాయి ఉదాహరణకు బ్రూఫీన్ బ్రూఫీన్ ఏ క్లాస్కి చెందిన పాయిజన్ బ్రూఫేన్ తీసుకుంటే కిడ్నీ కూడా పాడవుతుంది లివర్ కూడా పాడవుతుంది బ్రూఫీన్ అనే విష మన మూత్రపిండాలను కాలేయాన్ని పాడుచేస్తుందన్న విషయం మన డాక్టర్లకు చక్కగా తెలుసు అయినా అది బాహాటంగా మన బజార్లలో అమ్ముడుపోతూ ఉంది మీ శరీరంలో ఏమాత్రం నొప్పి కలిగినా బ్రూఫిన్ తీసుకోమని సూచిస్తారు డాక్టర్ ఇందులో వాస్తవమేమిటి సాంకేతిక పరిజ్ఞానంతో మీరు లోతుగా చూస్తే మీ శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నప్పటికీ ఆ నొప్పిని తగ్గించడానికి బహుశా ఒక్క మిల్లీగ్రామ్ బ్రూఫిన్ అవసరం ఉంటుంది మహా అంటే అత్యధికంగా ఒక మిల్లీగ్రాము కాని మీకు ఇవ్వబడే మాత్ర నాలుగు మిల్లీగ్రాముల బ్రూఫిన్ కలిగి ఉంటుంది రెండు మిల్లీగ్రాములకు తక్కువగా బ్రూఫిన్ మాత్ర తయారుకూడా కాదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ లో నా మిత్రుడొకాయన ఉన్నాడు ఆయన నాతో పాటు లో చదివేవాడు తరువాత తాను బయోగ్రూప్లోకి వెళ్లాడు చాలా గొప్ప డాక్టరయ్యాడు తను ఎన్నో మౌలిక పరిశోధనలు చేస్తూ ఉంటాడు ఒకరోజు నేను తనను అడిగాను నాకు ఒక మిల్లీగ్రాం బ్రూఫిన్ తినవలసిన అవసరం ఉంటే నా నొప్పి తగ్గించుకోవడానికి నేను నాలుగు మిల్లీగ్రాముల బ్రూఫిన్ తీసుకుంటే నాకేం జరుగుతుంది దీనికతనన్నాడు సమాధానమత్యంత సరళం నీ శరీరంలోకి అదనంగా ప్రవేశించిన మూడు వందల తొంభై తొమ్మిది మిల్లీగ్రాముల బ్రూఫిన్ ఖచ్చితంగా ఏదో ఒక ఒకచోట తన దుష్ప్రభావాన్ని చూపుతుంది అయితే ఇలా అదనంగా నీ శరీరంలోకి ప్రవేశించినది ఏ విధమైన దుష్ప్రభావాన్ని నీపై చూపుతుందో నీ వైద్యుడు నీకు తెలియజేయడు అది తన చెడు ప్రభావాన్ని చూపెట్టిన తరువాత నువ్వు తిరిగి వైద్యుని దగ్గరికి వెళతావు నా మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడంలేదు నా కాలేయం సక్రమంగా పనిచేయడంలేదు అని మొరపెట్టుకుంటావు దానికి ఆ వైద్యుడు సరే మంచిది మరొక మందు తీసుకోండి అంటూ ఇంకొక మందు వ్రాసిస్తాడు ఇక ఆ మందు తిన్న తరువాత నీకు బ్రెయిన్ హ్యామరేజ్ కూడా జరగవచ్చు నువ్విలాగూ పైకిపోతావు డాక్టర్ చేతులు దులుపుకుని అంటాడు మేమేం చెయ్యాలి మందుల రియాక్షన్ వల్ల వ్యక్తిపోయాడు వారిలో ఏ విధమైన జవాబుదారీ తనమూ ఉండదు వారిచ్చిన మందువల్లనే రోగి చనిపోయినా చనిపోని దానితో మాకేమిటి సంబంధం వారు పట్టించుకునేది తమ ఫీజు విషయం మాత్రమే తమ డబ్బు విషయం మాత్రమే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవిగా మన దేశంలో అడుగుపెట్టే ఈ విదేశీ బహుళజాతీయ సంస్థలు మన దేశంలో ఎటువంటి మందులను తయారు చేస్తున్నాయో తెలుసుకుంటే మీరాశ్చర్యపోతారు బొంబాయిలో ఒక గొప్ప న్యాయమూర్తి ఉన్నారు ఆయన పేరు జస్టిస్ హాథీ బహుశా మీలో ఆయన పేరు వినే ఉంటారు గొప్ప నిజాయితీపరుడు ప్రపంచంలో ఎటువంటి శక్తి ఆయనను కొనలేదు అని ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు అది వాస్తవంకూడా జస్టిస్ హాథీ అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం ఈ జాతియ సంస్థలు తయారుచేస్తున్న మందుల్లో అవసరమైనవెన్నో అవసరంలేనివెన్నో పరిశీలించి తెలియజేయండి అని వారు చెప్పారు జస్టిస్ హాథీగారి నివేదిక వచ్చింది పార్లమెంటులో దానిపై రెండు మూడు సార్లు చర్చకూడా జరిగింది తరువాత ఆ నివేదికను బుట్టదాఖలు చేశారు ఆ నివేదిక ఏం చెబుతోంది జస్టిస్ హాథీ తెలియజేశారు భారతదేశంలో మొత్తం ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని అన్నింటిని నయం చేయడానికి మొత్తం నూట పదిహేడు రకాల ఔషధాల అవసరం ఉంది నూట రకాల మందులు అవి ఇంజెక్షన్ రూపంలోవున్నా మాత్రల రూపంలోవున్నా లేదు మరే రూపంలోవున్నా నూట పదిహేడు మందులతో మీరు భారతదేశంలోని రోగాలన్నింటినీ నయం చేయగలరు అయితే అదే నివేదికలో వారు తెలియజేశారు వాస్తవమిలా ఉంటే నేనొక సత్యాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాను అదేమిటంటే భారతదేశంలో ప్రస్తుతం ఎనభై నాలుగు వేల రకాల మందులు అమ్ముడుపోతూ ఉన్నాయి అన్నీ వ్యర్థమే అవేవీ అవసరమే లేదు అటువంటి పనికిమాలిన మందులే మీకు సూచించబడుతూ ఉంటాయి ఆయన మరో విషయం కూడా వెల్లడించారు సర్వసాధారణంగా ఒక వైద్యుడు మీకు పది మందులను వ్రాస్తే వాటిలో కేవలం ఒక మందు మాత్రమే నిజానికి మీకు ఉపయోగపడేదై ఉంటుంది తక్కినవన్నీ కేవలం వ్యర్థమే మీకవి ఎందుకూ పనికిరావు కాని మందుల బిల్లు పెరగాలి డాక్టర్ యొక్క ప్రభావం మీ మనసుపై ముద్రవేయాలి ఈ దేశంలో మానసిక స్థితి ఎలా ఉందంటే కూరగాయలు తిన్నట్లుగా మందులు తింటే చాలా గొప్పవారు అదే అతి తక్కువగా మందులు తీసుకునేట్లయితే మీకసలు విలువే లేదు అదే మరీ తక్కువగా మీరు మందులు తీసుకునేవారైతే ఇక మీ జీవితం ఎందుకూ పనికిరానిదే ఏ డాక్టరు ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటాడో ఆయన చాలా గొప్ప డాక్టరు మరెవరైనా పది రూపాయల ఫీజు తీసుకుని మీ రోగాన్ని నయం చేసిన వారికి ఏమాత్రం విలువుండదు ఇలా వారొక విషవలయాన్ని సృష్టించారు అందులో చిక్కుకుని ఉన్న మీరు పూర్తిగా నిషేధించబడినా తిరస్కరించబడినా మందులను తింటూ పోతూవుంటారు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు భారతదేశంలో డెబ్బై రెండు వేలకు పైగా మందులను నిషేధించాలని ప్రకటించింది తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పింది కాని ఎవరూ వినేవారే లేరు ఎందుకంటే వాటిని విక్రయించేది బహుళజాతీయ సంస్థలు గనుక ఇక మనసుల్లో ఎటువంటి అభిప్రాయం తిష్టవేసి ఉందంటే బహుళజాతీయ సంస్థలంటే సాక్షాత్తు భగవంతుడితో సమానమే అవి ఏవి ఇచ్చినాఖితంగా నాణ్యమైనవే ఇస్తాయి అయితే మీకు తెలియని వాస్తవమేమిటంటే అవి అమ్మే మందులు వారి వారి దేశాల్లోనే నిషేధించబడ్డవి హేక్స్ట్ కంపెనీ భారతదేశంలో ఎన్ని మందులను విక్రయిస్తూ ఉందో వాటిలో ఏ ఒక్కటి జర్మనీలో అమ్ముడుపోదు అలాగే బాయర్ ఏయే మందులను భారతదేశంలో అమ్ముతోందో ఆ మందులేవీ జర్మనీలోగానీ అమెరికాలోగానీ అమ్ముడుపోవు సండోజర్ సీబాగాయగి ఈ రెండు కంపెనీలు భారతదేశంలో అమ్మే మందులేవీ స్విస్ దేశాలలో అమ్ముడుపోవు అమెరికన్ లెబొరేటరీ మన దేశంలో ఏయే మందులనమ్ముతుందో జాన్సన్ అండ్ జాన్సన్ మన దేశంలో ఏఏ మందుల నమ్ముతోందో పార్క్ డేవిస్ మన దేశంలో ఏఏ మందుల నమ్ముతోందో అవేవీ అమెరికాలో అమ్మపడవు బ్యాన్ చేయబడ్డాయి అమెరికా కంపెనీలు తయారు క్లోరంఫెనికాల్ మరియు స్ట్రెప్టోమైసిన్ల కాంబినేషన్లన్నీ ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటిలోనూ బ్యాన్ చేయబడ్డాయి కేవలం భారతదేశంలో మాత్రం బాహాటంగా విక్రయించబడుతూ ఉన్నాయి జపాన్లో దాదాపు మూడేళ్ల క్రితం జపాన్ ప్రభుత్వం పారాసిటమోల్ను నిషేధించింది ఎందుకంటే పారాసిటమోల్ వల్ల దాదాపు లక్షన్నర మంది వికలాంగులుగా పుట్టారు పోలియో బారిన పడ్డారు నాటి నాటినుంచి అక్కడ పారాసిటమాల్ నిషేధించబడింది ఇక్కడ పరిస్థితి చిన్న పిల్లవాణ్ణి జ్వరమొచ్చిందని తీసుకువెళ్లండి డాక్టర్ మొట్టమొదటగా పారాసిటమాల్ తీసుకోమని వ్రాసిస్తాడు ఇది టెక్నాలజీయా విశ్వమంతటి విషాన్ని తీసుకువచ్చి మీ దగ్గర డంప్ చేస్తూ ఉంటే మీకు తెలియనుకూడా తెలియడం లేదు వారు మీతో మృత్యుక్రీడలాడుతున్నారు పైగా ఏ మాత్ర తయారు చేయడానికి కేవలం ఐదు పైసలు పడుతుందో అటువంటి మాత్రను బజారులో రెండున్నరకూ రెండు రూపాయల ఎనభై పైసలకు మూడు రూపాయలకూ అమ్ముతుంటారు బ్రూఫెన్ తయారీ ఖర్చు ఐదు పైసలు మాత్రమే ఐదు పైసల్లో తయారయ్యే బ్రూఫెన్ మూడు రూపాయలకు మూడు పావులకు రూపాయలకు ఒక్కోసారి బ్లాక్ మార్కెటింగ్ కారణంగా ఇంకా ఎక్కువ ధరకు కూడా అమ్ముడుపోతూ ఉంటుంది మీరు చార్టెడ్ అకౌంటెంట్లు మీరొకసారి హోంవర్క్ చేసి చూడండి మీరే అంచనా కట్టగలుగుతారు డ్రగ్స్ మరియు ఫార్మస్యూటికల్స్ రంగంలో గడించబడే లాభాల శాతం వేనవేలలో ఉంటుంది పదిశాతమో ఇరవై శాతమో యాభై శాతమో లాభాలు కాదు వేల శాతంలో లాభం ఏ మందును కిలో పరిమాణంలో తయారు చేయడానికి ఇరవై రూపాయల ఖర్చవుతుందో దానిని మాత్రలుగా మరల్చిన తరువాత రెండు వందల మిల్లిగ్రాములు మూడు వందల మిల్లీగ్రాములు రెండున్నరకూ మూడున్నరకూ అమ్ముతూ ఉంటారు మరోప్రక్క మందు తయారు కావడానికయ్యే ఖర్చు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలలో ఒక కిలోగ్రాము మౌలిక ఔషధం పదిహేనిరవై రూపాయలకు కిలోచొప్పున తయారవుతే దానిని మాత్రలుగా మరల్చి రెండున్నరకూ మూడు రూపాయలకు రెండు వందల మిల్లీగ్రాములమ్ముతూ ఉంటారు దానిలో ఎంత లాభాల శాతముంటుందంటే మీరు ఊహించనుకూడా ఊహించలేరు నేనీ రంగంలో పనిచేసిన వాణ్ణి కనుక నాకు తెలుసు డ్రగ్స్ మరియు ఫార్మస్యూటికల్ రంగంలో వారు గడించే లాభాలు వేనవేల శాతంలో ఉంటాయంటే ఆ విషయాన్ని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు ఒక వేల కోట్లలో దేశ సంపద నశించిపోతూ ఉంది మరో ప్రక్క దేశప్రజలందరూ విషాన్ని సేవిస్తూ మన దేశంలో ఎందరో పోషకాహార నిపుణులు తెలియజేశారు ఈ బూస్ట్ హార్లిక్స్ మాల్టోవా కాంప్లాన్ బార్టా వీటిలో ఏ విధమైన శక్తి సంవర్ధకాలు లేవు మీరు కావాలంటే వందలాది బూస్టు ప్యాకెట్లు తినండి మీ పిల్లలకు తినిపించండి శక్తి ఏమాత్రం పెరిగే అవకాశమే లేదు హార్లిక్స్ వేలకొద్దీ ప్యాకెట్లు మింగినా శక్తి పెరిగే అవకాశమే లేదు బూస్ట్ ఏమిటి వేరుశనగ పొట్టు ఈ వేరుశనగ పొట్టు పదిహేను ఇరవై రూపాయలకు కిలోచొప్పున బజార్లో దొరుకుతుంది అదే బూస్టు పేరుతో నూట ఎనభై రెండు రూపాయలకు కిలో చొప్పున మార్కెట్లో అమ్మబడుతూ ఉంటుంది హార్లిక్స్ లో ఏమీ లేదు శనగల పిప్పీ ఎవలపి ఆంగ్లంలో మాల్ట్ అంటారు మాల్టంటే శనగపిండి బార్లీగింజల పిండి నేనెవరితోనైనా శనగపిండినిగాని బార్లీగింజల పిండినిగాని తినమని చెబితే వారు పిచివాణ్ణి చూసినట్లు చూస్తారు మేము చదువుకున్నవాళ్లం మేధావులం మేము శనగపిండి బార్లిపిండి ఎందుకు తింటాం అదే వాళ్లతో హార్లిక్స్ తినమంటే ఆ తప్పకుండా తింటామంటారు దానిమీద స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది ఇది మాల్టని మాల్టంటేనే శనగల పేల పిండి అని అర్థం అయితే చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎందరో ఉన్నారు నిజానికి వారి వల్లనే మన దేశంలో ఈ బహుళజాతీయ సంస్థల మార్కెటింగ్ జరుగుతూ ఉంది కాంప్లాన్ ఎందుకు అమ్ముడుబోతూవుంది దానిలో ఏదో హైటెక్నాలజీ ఉందనో లేదు అందులో ఏదో శక్తి ఉందనో ఏమాత్రంకాదు అది అమ్ముడుబోవడానికి కారణం టెలివిజన్లో ఒక పిల్లవాడంటాడు ఆఎం ఎ కాంప్లాన్ బాయ్ ఒక చిన్న పాప అంటుంది ఆమె ఎ కాంప్లాన్ గర్ల్ మరి కాంప్లానేమిటి ఒక రేకు డబ్బా మీరే చెప్పండి ఒక రేకు డబ్బాకు బాబులు పాపలు పుడతారా నూటికి నూరు మూర్ఖత్వం వల్ల అమ్ముడుబోతుంది కాంప్లాన్ అందులో ఎటువంటి శక్తీలేదు ఏ విధమైన టానిక్ లేదు ఇటువంటి పనికి ఎన్నో హెల్త్ టానిక్లను తిని తిని మనం ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను భారతదేశం నుంచి బయటికి తరలిస్తూ ఫార్మస్యూటికల్ కంపెనీలు అమ్మే విషాన్ని తింటూ ప్రతి ఏటా నాలుగున్నర ఐదు కోట్ల రూపాయలను ఒక ప్రక్క భారతదేశం నుంచి బయటికి తరలిస్తున్న మనం ఆ ఈ హెల్త్ టానిక్లను తింటూ వెయ్యి కోట్లకు పైగా భారతదేశం నుంచి బయటికి తరలిస్తూ ఉన్నాం ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని దోచుకున్న ఎన్నో వేల రెట్లు అధికంగా నేడు ఈ విదేశీ కంపెనీలు మన దేశాన్ని దోచుకుంటూ ఉన్నాయి ఇదే ప్రపంచీకరణ అంటే ఇదే ఉదారీకరణ అంటే ఈ గ్లోబలైజేషన్ ఈ లిబరలైజేషన్ ఇంతకు కూడా మన దేశంలో ఎంతో చక్కగా కొనసాగింది ఇప్పుడే మొట్టమొదటిసారి ఇవి మన దేశానికి వచ్చాయని కాదు ఆంగ్లేయులు చేసినదిదే మీరొక సత్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ ఫ్రీ ట్రేడ్ ఈ స్వేచ్ఛా వాణిజ్యం అన్న పదం మన దేశానికి క్రొత్త ఏమాత్రం కాదు ఈ ఫ్రీ ట్రేడ్ మన దేశంలో పద్దెనిమిది వందల కొనసాగింది పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో చర్చ జరుగుతూ ఉండింది ఏ అంశానికి సంబంధించిన చర్చ అంటే భారతదేశంలో ఫ్రీ ట్రేడ్కి సంబంధించిన చర్చ అక్కడ ఒక ఎంపీ మరొక ఎంపీని అడిగాడు ఫ్రీ ట్రేడ్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి విల్బర్ ఫోర్స్ అనే ఒక ఎంపి ఆ కాలంలో చాలా గొప్ప ఎంపీగా పిలువబడేవాడు ఆయనను ఫాదర్ ఆఫ్ ద విక్టోరియన్ పీపుల్ అని కూడా ఉంటారు విల్బర్ ఫోర్సు సమాధానమిచ్చాడు పద్దెనిమిది వందల హౌస్ ఆఫ్ కామన్స్లో ఫ్రీ ట్రేడ్ అంటే బ్రిటిష్ ఉత్పత్తులన్నీ భారతదేశపు బజార్ల నిండా నిండిపోవడం ఫ్రీ ట్రేడ్ అంటే భారతీయ కంపెనీలు ఇంగ్లండ్ కంపెనీల ముందు మోకరిల్లడం ట్రేడ్ అంటే భారతదేశానికి చెందిన ఏ వస్తువు ఇంగ్లండ్ బజార్లో అమ్మబడదు కాని ఇంగ్లండ్కి చెందిన ప్రతి వస్తువు భారతదేశంలో అమ్మబడుతూ ఉంటుంది ఫ్రీట్రేడ్ అంటే భారతదేశం నుంచి ముడిసరుకు పైసా ఖర్చు లేకుండా ఇంగ్లండ్కు రావాలి ఇంగ్లండ్లో తయారైన ఉత్పత్తి అత్యధిక లాభానికి భారతదేశంలోనే అమ్మబడాలి ఇది ఫ్రీట్రేడ్కి ఆంగ్లేయులు ఇచ్చిన నిర్వచనం అవే నిర్వచనాలను అనుసరించి వారు భారతదేశంలో పనిచేశారు ఏమేం చేశారు భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రీ ట్రేడ్ ను కొనసాగించింది భారతదేశంలోని పారిశ్రామిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి పద్దెనిమిది వందల కంపెనీలు ప్రభుత్వ సహకారంతో కొనసాగేవి ప్రభుత్వ సహకారంతోటే వారి పనిచేశారు హౌస్ ఆఫ్ కామన్స్లో జరిగిన చర్చలకు సంబంధించిన పత్రాలు నా దగ్గరున్నాయి బ్రిటన్ యొక్క ముఖ్యమైన దస్తావేజుల నకళ్లు నా దగ్గరున్నాయి వాటిని బట్టి అర్థమయ్యే విషయమేమిటంటే ఆంగ్లేయులు ఏకైక ఉద్దేశ్యంతో చేశారు అది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం ఏదో ఒక విధంగా దానికోసం వారేమేం చేశారు పద్దెనిమిది వందల జరిగిన చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి ఆ నిర్ణయాలననుసరించి భారతదేశంలో పన్నుల విధానాన్ని క్రమక్రమంగా పెంపొందిస్తూ వచ్చారు అందులో భాగంగానే మొట్టమొదటగా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ ట్యాక్స్ విధించబడింది ఎందుకు బ్రిటిష్ పార్లమెంట్లో ఈ విషయమై చర్చ జరుగుతూ ఉంది భారతదేశంలో మనం ఎక్సైజ్ సుంకాన్ని ఎందుకు విధించాలి ఎందుకంటే భారతీయ వ్యాపారవేత్తలు భారతీయ పారిశ్రామికవేత్తలు ఆంగ్లేయులకెదురుగా నిలబడలేని స్థితి రావాలి ఎందుకంటే బ్రిటన్ కంపెనీల యొక్క ఉత్పత్తులపై ఎటువంటి పన్ను విధించబడదు భారతదేశానికి బ్రిటన్ నుంచి వచ్చే ఏ ఉత్పత్తిపైనా ఒక్క పైసా ట్యాక్స్ కూడా విధించబడేది కాదు మరోప్రక్క భారతీయ పరిశ్రమలు తయారు చేసే పన్ను విధించాలి అలా చేయడం వల్ల భారతీయులు తయారుచేసిన ఉత్పత్తులు ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఆంగ్లేయులొత్పత్తుల ఖరీదు తక్కువగా ఉంటుంది ఫ్రీ ట్రేడ్లో భాగంగా వారు చేసినదిది రెండవది ప్రతి వ్యాపారవేత్తపైనా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త పైన విధించడం ఆదాయ విధించడం ఆంగ్లేయులు ఎంత ఆదాయపు విధించారు మొదటిసారే తొంభై ఏడు విధించారు ఆంగ్లేయులు పద్దెనిమిది నాటి విషయం చెబుతున్నాను నేను ఈనాటి విషయం కాదు ఎక్సైజ్ సుంకం విధించారు ఆదాయపు పన్ను విధించారు లోకల్ టాక్సెస్ విధించారు అమ్మకపు పన్ను విధించారు మున్సిపల్ టాక్సెస్ కూడా విధించారు ఈ దేశంలో ఆంగ్లేయులు ఆక్ట్రాయ్ ను ప్రారంభించారు ఈ మధ్య మీరు టోల్ సుంకం చెల్లిస్తూ కదా ఇది ప్రారంభించింది ఆంగ్లేయులే ఇది మనది కాదు ఈ పన్నుల వ్యవస్థ అంతా ఆంగ్లేయులు తయారుచేసినదే ఎందుకు చేశారు భారతీయ పారిశ్రామికవేత్తలందరూ నాశనమైపోవడానికి వాళ్లు ఎంతటి పన్ను విధించారంటే పద్దెనిమిది వందల నలభై నాలుగు నేను కొన్ని ఆసక్తికరమైన లెక్కలు గట్టాను వాటిని బట్టి అర్థమైనదేమిటంటే వెయ్యి రూపాయల ఆదాయముంటే దానిపై పడే మొత్తం పన్ను నూట ఇరవై ఏడు నుంచి నూట ముప్పై రూపాయలుంటుంది మరి ఈరోజు మీరు చూడండి ఈరోజు మాత్రమేమిటి అంతకంటే పూర్తి భిన్నమైన పరిస్థితేమీలేదు మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ల వరకు నైంటీ సెవెన్ పర్సెంట్ పడుతూ వచ్చింది దీనిని ప్రారంభించింది ఆంగ్లేయులు ఎందుకు ప్రారంభించారు మిమ్మల్ని నాశనంచేయడానికి ఒకసారి బ్రిటిష్ పార్లమెంట్లో మరో చర్చ జరిగింది వీరు మొట్టమొదటిసారిగా ఇన్కం ట్యాక్స్ యాక్ట్ను తయారుచేసినప్పుడు పన్నుల చట్టాన్ని రూపొందించినప్పుడు ఎందరో ఎంపీలు ఇది చాలా క్లిష్టంగా ఉందని చదవడానికి కూడా అనుకూలంగా లేదని చెప్పారు దానికి మరో ఎంపీ ఇచ్చే సమాధానమేమిటంటే కావాలనే దీనినింత సంక్లిష్టంగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి దీన్ని చదవడానికి అనుకూలంగా ఉండకూడదు చదువలేని స్థితిలో తనేం చేస్తాడు మళ్లీ మళ్లీ దానిపై విశ్లేషణ కోరుతూ మన దగ్గరికే వస్తాడు కూడా మీరు పరిశీలించిచూస్తే భారతదేశానికి చెందిన పన్నుల చట్టం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన చట్టాలలో ఒకటి మా నగరంలో హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు నలభై ఏళ్లుగా ఇన్కం ట్యాక్స్ రంగంలో అనుభవం ఉన్నవారు అటువంటి ఒక వ్యక్తి నాతో చెప్పారు రాజీవ్ నలభై ఏళ్ళుగా అధ్యయనం చేస్తున్నాను కాని ఈ ఇన్కం ట్యాక్స్ యాక్ట్ ఏమిటన్నది నాకర్థం కాలేదు అని చెప్పాడు ఆయన ఎంతో నిజాయితీగా నాకొక విషయాన్ని చెప్పారు నేను దీన్ని చదవడం మొదలు నేను మొదటి వాక్యాన్ని చదివిన తరువాత క్రమక్రమంగా చివరి వాక్యానికి వచ్చేసరికి ఆ మొదటి వాక్యం మర్చిపోతూ ఉంటాను రీకాల్ కూడా చేయలేకపోతాం ఉద్దేశ్యపూర్వకంగానే వారిటువంటి క్లిష్టమైన కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ను తయారుచేశారు మీరు దానిని అర్థం చేసుకోవడానికి సమర్థులు కాకూడదని తద్వారా మీరు నాశనమైపోవాలని ఇదంతా ఫ్రీ ట్రేడ్ పేరుతో చేయబడింది అదే ఫ్రీ ట్రేడ్ ఈరోజు జరుగుతోంది ఈరోజు ఫ్రీ ట్రేడ్ ఎలా జరుగుతోంది బయటినుంచి దిగుమతి చేయబడే ఉత్పత్తులన్నిటిపైనా దిగుమతి సుంకాలు తొలగించబడ్డాయి భారతీయ కంపెనీలను మాత్రం అదే పన్నుల మాయాజాలంలో ఇరికించివుంచారు మిమ్మల్నియీ ఉచ్చునుంచి బయటపడనివ్వరూ బయటినుంచి వచ్చే కంపెనీలకు మాత్రం తలుపులన్నీ బార్లా తెరచి ఉంచారు కొన్ని కంపెనీలకైతే పదేళ్ల వరకు టాక్స్ హాలిడే పన్ను మినహాయింపునిచ్చారు పదేళ్ల వరకు మీ విషయంలో మాత్రం ఆదాయ పన్నుల శాఖ గుండెలపైనే కూర్చుని ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంతం కాక తప్పదు ఇలాగే అంతంచేశారు బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల ప్రారంభమైన ఈ పన్నుల విధానాల వల్ల క్రమక్రమంగా పద్దెనిమిది వచ్చేసరికి భారతీయ పరిశ్రమలు పూర్తిగా నాశనమైపోయాయి ఏమీ మిగిలలేదు ఈ దేశంలో ఫ్రీ ట్రేడ్ ప్రభావం అటువంటిది ఈరోజు కొనసాగుతున్న ఫ్రీట్రేడ్ కూడా అదే విధానాలననుసరించి కొనసాగుతూవుంది అంతకంటే ఏమాత్రం భిన్నంగా కాదు ఇవేవో వినూత్న ఆర్థిక విధానాలు అని మీరు భావిస్తూ నిజానికి ఇవి ఏనాడో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన పాత ఆర్థిక విధానాలు ఇది వలసరాజ్య విధానాల కోసం కొలనైజేషన్ కోసం ప్రారంభించబడింది తిరిగి అదే కొలనైజేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఇలాగే కొనసాగితే మీ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఇవి నామాటలు కాదు రెండు మూడు వాక్యాలలో నేను పూర్తిగా విస్తున్నాను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ శ్రామిక సంస్థ నుంచి ఒక నివేదిక వచ్చింది అది తెలియజేస్తూ ఉంది ఈ ఉదారీకరణ తరువాత భారతదేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది ఇది ఐఎల్ఓ రిపోర్ట్ సంవత్సరానికి నలభై లక్షల మంది నిరుద్యోగుల చొప్పున ఈ ఐదారేళ్లలో దాదాపు రెండున్నర కోట్ల మంది నిరుద్యోగులయ్యారు ఒక ప్రక్క ఉంటే మరో ప్రక్క మనదేశంలోనే ప్రణాళికాసంఘం సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఇది నేను చెబుతున్న విషయం కాదు మన ప్రణాళికాసంఘం చెబుతున్న విషయమేమిటంటే లిబరలైజేషన్ తరువాత ఉదారీకరణ తరువాత మన దేశంలో ఏడు కోట్ల మంది మరింత పేదవారయ్యారు మొదట దారిద్ర్య రేఖకు క్రింద ఉన్నవారి సంఖ్య ముప్పై ఒకటి ముప్పై రెండు కోట్ల మందిగా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కోట్లకు చేరింది అంటే దాదాపు నలభై కోట్ల మంది దారిద్ర్య రేఖకు క్రిందకు చేరారు ఇక ఆ నలభై కోట్ల మంది పేద ప్రజల దైన్యస్థితి ఎటువంటిదంటే మీరు విననేలేరు వారిలో ఐదు కోట్ల మంది రోజుకు యాభై పైసలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారు ఇక పది కోట్ల మంది ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారంటే వారు రోజుకి ఒక రూపాయి కూడా ఖర్చుచేయలేని స్థితిలో ఉన్నారు పదిహేను కోట్ల మంది దగ్గర రోజుకి ఖర్చు చేయడానికి ఐదు రూపాయలు కూడా లేవు ఇంతకీ ఎవరికోసమీ లిబరలైజేషన్ మరో ప్రకన గొంతుచించుకుని అరుస్తూ ఉన్నారు మరొక్క ఇరవై సంవత్సరాలు వేచి చూడండి ఈ ఉదారీకరణ సత్ఫలితాలు మీరే చూస్తారు అని అంటే మరో ఇరవై సంవత్సరాల పాటు పూర్తిగా మునిగిపోమ్మని చెబుతున్నారీ దేశంలో మళ్లీ బయటపడే కూడా లేకుండా మొదటేమో రెండు మూడు సంవత్సరాలు వేచి వేచిచూడమని చెప్పారు అలా వేచిచూడవలసిన కాలం క్రమక్రమంగా ఇరవై సంవత్సరాలకు చేరింది ఇంకెన్నేళ్లు ఎదురుచూడాలి లిబరలైజేషన్ సత్ఫలితాల కోసం ఉదారీకరణను పాటించిన దేశాలన్నీకూడా క్రమక్రమంగా మునిగిపోవడమే మనం ప్రత్యక్షంగా చూశాము కాని తిరిగి బయటపడిన దేశాన్ని ఒక్కటికూడా చూడలేదు మనం మరేవైనా దేశాలు ప్రగతిని సాధించినప్పటికీ ఉదాహరణకు దక్షిణ కొరియానుగాని చైనానుగాని తీసుకుంటే అక్కడ అభివృద్ధి ఎలా జరిగింది గాను వారు పాటించిన స్వర్ణిమ సూత్రమేమిటంటే వారు డొమెస్టిక్ సేవింగ్స్ను ఆంతరంగిక ఆదాలను పెంపొందించుకున్నారు ఆంతరంగిక ఆదాయాన్ని పరిరక్షించుకుంటూ పొదుపును పాటించినవారే అభివృద్ధిని సాధించగలిగారు మన దగ్గరైతే ఈ డొమెస్టిక్ సేవింగ్స్ను ఇలా ఇంటింటి స్థాయిలో ఆదా చేయబడిన ధనాన్ని ఎలా సర్వనాశనం చేయాలి అన్న ఉద్దేశంతోటే రాత్రింబవళ్ళూ టెలివిజన్లో ప్రచారం జరుగుతూ ఉంది ఎలా ఆదా చేయాలి అన్న విషయాన్ని గురించిన ప్రచారం కాదు ఇది కొనండి అది కొనండి దీన్ని తీసుకురండి దాన్ని తీసుకురండి ఇక ఏమీ ఆదా చేస్తారు ఖర్చులే పెరుగుతాయి ఏ ఏ దేశాలు ఈ డొమెస్టిక్ సేవింగ్స్ను పెంచుకున్నాయో ఆయా దేశాలే ఏదైనా అభివృద్ధిని సాధించగలిగాయి తమను తాము నిరూపించుకోగలిగాయి అంతర్జాతీయ విపణిలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగాయి మరోప్రక్క మీరు నిరంతరం మీరు ఆదా చేసిన దానిని నాశనంచేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు ఉదారీకరణ కాదు అందుకు విరుద్ధంగా మీరు జీవిస్తూ ఉన్నారు రాబోయే ఖచ్చితంగా మిమ్మల్నిలా ప్రశ్నిస్తుంది నాడు మీ దగ్గర ఎటువంటి సమాధానమూ ఉండదు ఇదంతా జరుగుతూ ఉంటే మీరేంచేస్తున్నారు అని ప్రశ్నించే రాబోయే తరానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనముండాలి నేను మా తండ్రిని ప్రశ్నిస్తూ ఉంటాను స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ నాటకమంతా కొనసాగుతూ ఉంటే మీరెలా చేతులు ముడుచుకుని కూర్చోగలిగారు ఈ ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానమొకటే అప్పట్లో మాకంత వివేచనలేదు మేము మామా వ్యాపకాల్లో మునిగి ఉన్నాం రాబోయే తరానికి మీరూ ఇదే సమాధానాన్ని ఇచ్చేటట్లయితే వారు మిమ్మల్ని క్షమించరు ఎందుకంటే మీ వ్యాపారమూ మీ ఉద్యోగమూ ఒకటి సక్రమంగా జరిగితే సరిపోదు సమాజము కానీ దేశము కానీ అంతకంటే ఎంతో ప్రధానమైనవి ఈ దేశానికే హాని వాటిల్లితే ఇక మీరు మీ వ్యాపారమో సక్రమంగా కొనసాగే అవకాశమే లేదు ఇక మీ అకౌంటెంట్ రంగంలో అయితే దేశం నాశనం కావడానికి రంగం సన్నద్ధమైంది అలా కాకూడదనే భగవంతుణ్ణి ప్రార్థిద్దాం కాని అందుకు రంగం మాత్రం పూర్తిగా సిద్ధమైంది మీ గణాంక రంగంలో ఇప్పటికే ఆరేడు కంపెనీలు మన దేశంలోకి ప్రవేశించాయి మిమ్మల్ని రోడ్డుపై నిలబెట్టడానికి రంగం తయారవుతోంది చార్టర్డ్ అకౌంటెన్సీకి సంబంధించిన సంస్థలు మన దేశానికి వచ్చాయి ఈ విషయాన్ని నాకు జయంత్ భాయే చెబుతున్నారు ఆరేడు సంస్థలు ఇప్పటికే వచ్చాయి వారు వారి వ్యాపారాన్ని మొదలుపెట్టారుకూడా వారి వ్యాపారం ఊపందుకుందంటే ఇక మీరంగంలో పేరుమోసిన మునగాళ్లుకూడా రోడ్డుపైకి వస్తారు మీరు ఇప్పటికీ మేలుకోకపోతే ఇక ఒకనాడు మీరంతా కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశముంటుంది అందుకే నేను చెబుతున్నాను దేశాన్ని సంరక్షించడానికి పోరాటడం విషయం అటుంచండి కనీసం మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి పోరాడండి మీరు నాశనం కాబోతున్నారు అలాగే ఈ దేశంలో లాయర్లు కూడా నాశనం కాబోతున్నారు ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేయడానికి కూడా విదేశీ సంస్థలు వస్తున్నాయి మన దేశానికి అందుకు వారికి అనుమతి లభించింది ఇక వారూ సమసిపోతారు విదేశీ కంపెనీలకు ప్రతీరంగంలోనూ అనుమతి లభిస్తోంది ఇక న్యాయవాదులు దిక్కులేనివారవుతారు మీరూ దిక్కులేనివారవుతారు ప్రొఫెషనల్స్ అందరూ వృత్తి విద్యా నిపుణులందరూ ఏదో ఒక రోజు రోడ్డున పడతారు మీరు ఇంకా మీ మత్తును వీడనట్లయితే ఆంగ్లంలో ఒక సామెత ఉంది ఐదర్ యూ ప్రొటెస్ట్ అదర్వైజ్ యూవిల్ బి పెరిష్డ్ సమరమో సమసిపోవడమో మరో దారే లేదు మనకు అందుకే ఏదైనా చేయండి ఏదైనా చెయ్యండి అంటే ఏమి చేయాలి నేను చెప్పేదేమిటంటే పెద్ద పెద్ద పనులు మీరు చెయ్యలేకపోతే కనీసం చిన్నచిన్న పనులైనా చెయ్యండి మీ ఎదురుగా మీకు హాని తలపెట్టడానికి మీ శత్రువు నిలబడి ఉన్నాడనుకోండి కనీస స్థాయిలో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఆ శత్రువుకు మీ ద్వారా శక్తి లభించకుండా జాగ్రత్తపడడం వాస్తవమేమిటంటే మన శత్రువులకు ధనాన్ని మనమే ఇస్తున్నాం మనమే పెప్సీ త్రాగుతున్నాం కదా మనమే కోకకొల త్రాగుతున్నాం మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకు మనమే కోల్గేట్ కొంటాం మనమే క్లోజప్ కొంటాం మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకి మనమే బాటా చెప్పులుకుంటున్నాం మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకి ఇలా మన శత్రువుకు మన ఇంట్లో డబ్బును మనమే స్వయంగా అప్పగిస్తూ ఉన్నాం మొట్టమొదట ఈ పనిని ఆపాలి కాబట్టి మీ ఇంటి అవసరాల కోసం విదేశీ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుగోలు చెయ్యడం పూర్తిగా మానివేయాలి మీరు చేయవలసిన రెండవ చిన్న పని మీరొకవేళ విదేశీ కంపెనీలకు చెందిన షేర్లను కొనుగోలు చేసి ఉంటే అదికూడా ఆపండి ఎందుకంటే మీ డబ్బుతోటే మిమ్మల్నే దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి వారి వాటాలలో మీరు పెట్టుబడులు పెట్టడం ఆపండి వారి డిబెంచర్లలో మీరు పెట్టుబడులు పెట్టడం ఆపండి ఇక అతి ముఖ్యమైన మూడవ అంశం ఈ ప్రపంచీకరణకు అతి భయంకరమైన పార్శ్వమొకటి ఉంది అది మన సంస్కృతిపై జరిగే దాడి అది టెలివిజన్ ద్వారా జరుగుతూ ఉంది జీటీవీ సిఎన్ఎన్ ఏటీఎన్ స్టార్టీవీ ప్రైమ్స్టార్ ఈఎస్పీఎన్ ఇలా పద్నాలుగు పదిహేను ఛానల్స్ మన దేశంలోకి వచ్చాయి అన్నీ ప్రపంచీకరణ పేరుతోటి వచ్చాయి అవి మీ ఇంటింటా ఎంతటి దారుణ పతనాని పతనాన్ని కలుగజేస్తున్నాయంటే అది మీకు ప్రస్తుతం కనిపించడమేలేదు యూరోప్లో ఎలాగో ఆ దుష్ప్రభావం కనిపిస్తూనే ఉంది పది పదిహేను రోజుల క్రితం బ్రిటన్నుంచి వార్త ఒకటి వచ్చింది బ్రిటన్లో పదకొండేళ్ల పిల్లవాడు తండ్రయ్యాడు ఇది బ్రిటన్ నుంచి వచ్చిన వార్త నేను చెబుతున్నది కాదు ఆ ఇక తల్లి అయిన అతని భార్య వయస్సు పదిహేను సంవత్సరాలు పదకొండేళ్ల పిల్లవాడు తండ్రి అయి పదిహేనేళ్ల పాప తల్లి అయినట్లయితే ఇక ఈ ప్రపంచీకరణ దుష్ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ప్రపంచీకరణ పేరుతో మీ ఇంటికొచ్చిన ఈ టెలివిజన్ వాస్తవానికి చేస్తున్నది ప్రపంచీకరణ కాదు అది మీ ఇంటిని పతనావస్థ కొదిగజార్చడానికి వచ్చింది ఈ టెలివిజన్ ఇప్పటికే అమెరికాలో పిల్లల్నందరినీ నాశనంచేసింది ఐరోపాలోనూ నాశనంచేసింది ఐరోపాలో నేను పదిహేడు పద్దెనిమిది దేశాలు చూశాను సాధారణంగా నేనా దేశానికి వెళ్లి అక్కడి సామాజిక శాస్త్రవేత్తలందర్నీ ఒకే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి మీ దేశం ఎదుర్కొంటున్నా భయంకరమైన సామాజికమైన ముప్పు ఏమిటి సాధారణంగా అందరినుంచీ వచ్చే సమాధానమొకటే రాజీవ్భాయ్ మా దేశంలో పెద్ద సమస్య ఏమిటంటే పది పన్నెండేళ్ల చిన్నచిన్న పాపలే తల్లులైపోతున్నారు ఇక పెళ్లికి పూర్వం ప్రతి ఒక్కరికీ దాదాపు ఎనిమిది నుంచి పది అభార్షన్లైపోతున్నాయి తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పవిత్రంగా ఉన్నారా లేదా అన్న విషయం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది అటువంటి ఆలోచనా విధానానికే అక్కడ నీళ్లొదిలారు ఇక కుటుంబ వ్యవస్థ నాశనమైపోయింది మా పిల్లల్లో బాల్యమే లేదు అంటున్నారు వారు మా పిల్లలు బాల్యావస్థ పూర్తి కాకుండానే యువావస్థకు చేరుకుంటున్నారు అని వారు చెబుతున్నారు ఇది చాలా గంభీరమైన సమస్య కేవలం టెలివిజన్ వల్లనే ఈ దుస్థితి దాపురించింది అమెరికాలో ఏం జరుగుతోంది ప్రస్తుతం అమెరికాలో నా ఇద్దరు మిత్రులు ఒక కమిషన్ విషయంలో పనిచేస్తున్నారు కమిషన్ ఫర్ సివిక్ రెన్యువల్ బిల్ క్లింటన్ దానిని ఏర్పాటు చేశాడు అందులో నా మిత్రులిద్దరున్నారు వారీమధ్యనే ఒక నివేదికనిచ్చారు అందులో ఒకే వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను తొంభై మిలియన్ల అమెరికన్ యువజనులు టెలివిజన్ వల్ల సినిమా వల్ల చెడిపోయారు తొమ్మిది కోట్ల మంది అమెరికన్ పిల్లలు టెలివిజన్ మరియు సినిమాల ఉచ్చులో పడి నాశనమైపోయారు ఆ తొమ్మిది కోట్ల మందిలో మూడు కోట్ల మంది నూటికి నూరు పాళ్ళూ సీజోఫ్రెనిక్ గా మారిపోయారు పిచ్చివాళ్లైపోయారు అదే నివేదికలో మరోభాగంలో ఇంకో విషయం తెలియజేయబడింది అదేమిటంటే అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా పాఠశాల చదువులు మధ్యలోనే ముగించేవారుంటారు ప్రతి ఏడు ప్రతి ఏటా అక్కడ దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు తొమ్మిదవ తరగతిలో ఫెయిలవుతూవుంటారు ప్రతి ఏటా అదే సంఖ్యలో పదవ తరగతిలోనూ ఫెయిలవుతూవుంటారు గత పదేళ్లలో ఏ అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయంలోనూ అమెరికాకు చెందిన విద్యార్థిగాని విద్యార్థినిగాని అగ్రస్థానాన్ని చేరుకోవడమనేది జరుగనేలేదు అమెరికాదేశీయులు కాక ఇతరులే అక్కడి యూనివర్సిటీలలో టాపర్స్గా వస్తూ ఉంటారు కారణమేమిటి టెలివిజన్ సర్వనాశనం చేసేసింది అదే టెలివిజన్ ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది మీ పిల్లలకు చిన్ననాటినుంచే చోలీకే పీచే క్యాహె చీజ్బడి హే మస్త్ మస్త్ అంటూ నేర్పిస్తూ ఉంది ఇటువంటి అస్తవ్యస్తమైన గీతాలను విని వినీ మీ పిల్లలు యువజనులౌతున్నారు ఇకవారు ఏమి సాధించగలుగుతారు ముగించే ముందు ఒక్క విషయాన్ని చెబుతున్నాను మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అన్న ఒక బాలుడుండేవాడు ఆయన ఒకరోజు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూశాడు హరిశ్చంద్ర నాటకాన్ని చూడకముందు ఆయన అబద్దాలుకూడా చెప్పేవాడు అప్పుడప్పుడు దొంగతనాలుకూడా చేసేవాడు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆత్మకథలో వ్రాసుకున్నారు అయితే హరిశ్చంద్ర నాటకాన్ని చూసిన రోజే ఆయన తీర్మానించుకున్నాడు ఇకపై నేను ఎన్నడు అసత్యం పలుకను దొంగతనం చేయను ఇక జీవితాంతం సత్యమూ అహింసల మార్గంలోనే చరిస్తాను కాబట్టి హరిశ్చంద్ర నాటకాన్ని చూసినందుకు ఒక బాలుడు మహాత్మునిగా మారగలిగితే నేటియీ తారా స్వాభిమాన్ వంటి సీరియళ్లు చూస్తున్న మన పిల్లలు ఎలా తయారవుతారో మనమర్థం చేసుకోవచ్చు ఒక్క క్షణం ఆలోచించండి మీరు వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ డిషాంటినా ఈ కేబుల్ ఏదో ఒకనాడు మీ కుటుంబంలోనే చిచ్చుపెట్టవచ్చు ఈరోజు బ్రిటన్నుంచి వస్తున్న వార్తలే రేపు మీ ఇంటిలోనూ వాస్తవాలు కావచ్చు మరింత ఆలస్యం జరుగకముందే మీరు మేలుకుంటే మంచిది నేను మీకు చిట్ట చివరిగా ఒకటే మీరు ఈ గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా పోరాడదలుచుకునేటట్లయితే మీ ఇంటిలోని టెలివిజన్ను ఆపివేయండి మీ డిష్ యాంటినా కనెక్షన్ను తీసివేయండి దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతత సంతృప్తి మరింత పెరుగువచ్చేమో గాని మరే విధమైన నష్టమో జరుగదు మీ పిల్లలు విద్యాధ్యయనంలో మరింత దృష్టి పెట్టగలుగుతారు మీరూ మీ పిల్లల కోసం మరికొంత ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు ఈరోజు పరిస్థితేమిటి నాయనమ్మ మనవలు కలిసి కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు నాయనమ్మకు మనవడికి కథలు చెప్పే తిరికలేదు మనవడికి నాయనమ్మ దగ్గర కథలు వినేతిరికా లేదు చక్కటి కథలు వినకుండా పిల్లల మానసిక పురోగతి సాధ్యం కాదు పిల్లల యొక్క సక్రమమైన మానసిక పురోభివృద్ధికోసం మంచి కథలు తప్పనిసరి అందుకే టీవీని ఆపివేయండి మీ పిల్లలకు మంచిమంచి ఉత్తమమైన కథలు వినిపించండి బహుశావారు రాబోయే కాలంలో ఉన్నతులైన భారతీయ పౌరులుగా తయారు కాగలరు ఈ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను నేనడుగుతున్నది ఓట్లను కాదు వాటిని ఎప్పుడూ అడుగనుకూడా నేను ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికి ఇక్కడికి రాలేదు ఏ పార్టీ కూడా మన దేశ హితం కోసం పాటుపడడంలేదు అన్ని పార్టీలూ తమ తమ స్వార్థపూరితమైన ఉద్దేశ్యాలను నెరవేర్చుకోవడంలోనే నిమగ్నమైయున్నాయి నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను మీ మనసులోని దృఢమైన సంకల్పాన్ని అర్థిస్తున్నాను అదే బి ఇండియన్ అండ్ బై ఇండియన్ భారతీయులుగా ఉండండి భారతీయ ఉత్పత్తులనే కొనండి ఇక నేను మీనుంచి ఆశించే రెండవ సంకల్పం మీరు మీ ఇళ్లలో మీ టెలివిజన్లను ఆపివేయాలని బహుశా రాబోయే కాలంలో మనమీ పోరాటంలో విజయం సాధించగలం ఇదే ఆకాంక్షతోనూ నమ్మకంతోనూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది నన్ను గుర్తుపట్టరు ఇద్దరు ముగ్గురు తప్ప ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ నా స్పెషలైజేషన్ పంతొమ్మిది బొంబాయిలో మొట్టమొదటిసారిగా ఫెరా షుడ్బీ స్క్రాప్డ్ అన్న వ్యాసాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ను తొలగించాలి అని నేను ఎల్లప్పుడూ ప్రధానంగా తెలియజేసే అంశమేమిటంటే భారతీయులు ఏర్పరిచిన చట్టాలు ఎక్కువగా భారతీయులను కట్టడి చేయడానికి మాత్రమే పనికొచ్చేటట్లుగా ఉంటాయి ఇటువంటి నిబంధనలను తొలగించవలసిన అవసరం ఎంతో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గారు ఫెరా ఈజ్ బీంగ్ లిబరలైజ్డ్ అన్నప్పుడు విదేశీ మారకము యొక్క వినిమయ చట్టము సరళీకృతం చేయబడింది అని తెలియజేసినప్పుడు నాకు మొట్టమొదటగా దిగ్భ్రాంతిని కలిగించిన అంశమేమిటంటే భారతీయుల పట్ల విధానాలను సరళీకృతం చేయడానికి బదులు ప్రవాసభారతీయుల పట్ల విదేశీయుల పట్ల విధానాలను సరళీకృతం చేయడం సడలింపులన్నీ వారికే మనకు కాదు ఇదే పరంపర కొనసాగుతూ ఉంది నేను మీకొక విషయం తెలియజేస్తాను దీనిని పారడైమ్ కాన్స్పిరసీ అంటారు ఇదొక కుట్ర ఇందులో భాగంగా జనులందరి దృక్పథాన్ని ఆలోచనా విధానాన్ని సంకుచితం చేయడం జరుగుతుంది లేదా దానిని పూర్తిగా మార్చివేయడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా గత రెండు సంవత్సరాలుగా ఆంగ్లేయులు మన మస్తిష్కాలలో స్థిరంగా ప్రతిష్ఠింపజేసిన అంశాన్ని మనమిక్కడ ప్రస్తావించవచ్చు అది ఏమిటంటే తెల్లదొరలు గొప్ప మేధాశక్తి కలిగినవారు వారు పుట్టినదే ప్రపంచంపై ఆధిపత్యం చలాయించడానికి అన్న అభిప్రాయం మనం పరతంత్రులమై ఉన్నంతకాలమూ ఈ విషయాన్ని విశ్వసించాం నేటికి కూడా ఎవరైనా తెల్లవారు కనిపిస్తే వారి పట్ల ఎక్కడలేని మర్యాదను ప్రదర్శిస్తూ ఉంటాం భారతదేశం పట్ల ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయన్న విషయంపై విరామం తీసుకోకుండా నేను గంటన్నరపాటు మాట్లాడగలను అయితే ప్రస్తుతానికి రెండు నిమిషాల్లో మీకొక విషయం చెబుతున్నాను నేను ప్రభుత్వంలోనూ రిజర్వ్ బ్యాంక్లోనూ ఎంతో సీనియర్లను కలిసాను పది మంది అధికారుల్లో కనీసం ఒక్క అధికారైనా తప్పకుండా నిజమైన భారతీయునిగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాంక్షించేవారై ఉంటారు ఈ కుట్రలు పన్నుతున్నది అమెరికానే అన్న విషయం ఈ అధికారులకు తెలుసు ప్రపంచ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ ఈ కుట్రలో సాధనాలన్న విషయమూ వారికి తెలుసు మన దేశానికి లక్షల కోట్లలో నష్టాన్ని కలిగించాలన్నదే వీరి పన్నాగం బాంబే చార్టర్డ్ అకౌంట్స్ సొసైటీ మరియు చార్టెడ్ అకౌంట్స్ ఉదహరించబడిన ఉదాహరించబడిన విషయాన్ని నేనిప్పుడు ప్రస్తావిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో గారు మన ఆర్థిక మంత్రి కాకముందు రూపాయి విలువ డాలరుకు పద్దెనిమిది రూపాయల చొప్పున ఉండేది అటువంటిది ఈరోజు రూపాయి విలువ డాలరుకు ముప్పై రూపాయలు మనకు సులభంగా అర్థం కావడానికిగాను సామాన్యమైన గణాంకాలు మనం పరిగణలోకి తీసుకుంటే అప్పట్లో మన విదేశీ మారకం ఎనభై రెండు బిలియన్ డాలర్లు ఉంటే ఈ రోజు అది నూట ఇరవై బిలియన్ డాలర్లు అంటే మనం చెల్లించవలసిన రుణం వంద బిలియన్ డాలర్లు ఉందనుకోండి అప్పటి పరిస్థితుల్లో పద్దెనిమిది వందల బిలియన్ రూపాయలు చెల్లిస్తే సరిపోయేది అదే నేడైతే మూడు బిలియన్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది మనం ఒక్క రూపాయి కూడా అదనంగా రుణం తీసుకోనప్పటికీ మనం చెల్లించవలసిన రుణం రెట్టింపయ్యింది ఒక పేదదేశంనుంచి ధనిక దేశానికి ధనం ఎలా బదిలీ చేయబడుతున్నదనడానికి ఇదొక చిన్న ఉదాహరణ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ ఫ్రం పూర్ కంట్రీస్ టు రిచ్ కంట్రీస్ పేదదేశాలనుంచి ధనిక దేశాలకు సంపద యొక్క బదిలీ ఈ అంశంపై నేను ఎంతగానో వ్రాశాను అయితే దుఃఖించవలసిన విషయమేమిటంటే వీటిని గురించి తెలుసుకునేవారూ ఈ సత్యాలను గ్రహించేవారూ చాలా తక్కువగా ఉన్నారు ఆర్థిక మంత్రికి బొంబాయి చార్టర్డ్ అకౌంటెంట్స్ తరఫున ఈ విషయమై నివేదిక కూడా సమర్పించడం జరిగింది కానీ దీనిని చదివేవారెవరు ఈ విషయాన్ని ఒక గొప్ప సీనియర్ అధికారి వద్ద నేను ప్రస్తావించినప్పుడు ఆయన దీనిని అంగీకరిస్తూ తెలియజేశారు అవును నిజమే ఇది అమెరికా యొక్క కుట్రయే అమెరికన్ కరెన్సీ రివాల్యుయేషన్ కావడానికీ ముడి సరఫరా చేసే దేశాల యొక్క కరెన్సీ డివాల్యుయేషన్ కావడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ విధమైన ప్రక్రియతోటే అమెరికాకు సంపద బదిలీ చేయబడుతుంది ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఎంతో మాట్లాడవచ్చు అయితే నేను మీకు విన్నవించేదేమిటంటే మన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినది నూటికి నూరుపాళ్లు నిజం వారే ప్రస్తావించినట్లుగా మన దేశంలో మూర్ఖులు మెజారిటీ సంఖ్యలో ఉంటారు అధిక సంఖ్యాకులు శ్రమించడానికి ఇష్టపడరు వారి బలహీనతల కారణంగా వారినే పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది తాము నెరవేర్చవలసిన బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి సిద్ధపడని ఈ మూర్ఖులు కేవలం అవకాశవాదులై సోమరులై మన పూర్వజన్మల పాపాల ఫలితంగానే మనమీ కష్టాలనుభవిస్తూ ఉన్నాం మనల్ని రక్షించడానికి ఏ భగవంతుడో దిగివస్తాడు అని చేతగాని వారిలా ఎదురుచూస్తూ ఉంటారు చైతన్య విహీనమైన ఇటువంటి భావాలతో కూడిన వ్యక్తులతో నిండిన దేశం ఎప్పటికీ పురోగమించదు మన రాజీవ్ దీక్షిత్ గారి వంటి ఎందరో సంఘ సంస్కర్తలు ఈరోజు సమాజంలోకి అడుగిడవలసిన అవసరం ఉంది మనమే స్వయంగా ఆ బాధ్యతను భుజాలకెత్తుకోలేకపోతే కనీసం వారికి మన సంపూర్ణ సహకారమును అందించవలసిన అవసరం ఉంది ధన్యవాదములు రాజీవ్ భాయ్ మిమ్మల్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ జపాన్ పూర్తిగా ధ్వంసమైపోయాయి కాని అనతికాలంలోనే ఎంతో ప్రగతిని సాధించి నేడు అవి అగ్రరాజ్యాల జాబితాలో ఉన్నాయి అటువంటిది స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా మనం తగిన ప్రగతిని సాధించలేకపోవడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నకు జవాబుగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇదే ప్రశ్నను నేనొకసారి ఒక జపాను దేశీయుణ్ణి అడిగాను బహుశా తొంభై ఒకటిలో అనుకుంటా నేను ఒక కాన్ఫరెన్స్ కని అక్కడికి వెళ్లాను అప్పుడు జపానుకు చెందిన ఒక శాస్త్రవేత్తను నేనిదే ప్రశ్నించాను రెండవ ప్రపంచ యుద్ధంలో మీ దేశం పూర్తిగా ధ్వస్తమైంది మీ దేశంపై రెండు అణుబాంబులు ప్రయోగించబడ్డాయి అటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మీరెలా బయటికి రాగలిగారు మీరు విదేశీ పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారా సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారా అమెరికాకు చెందిన బహుళజాతీయ సంస్థలను ఆహ్వానించారా ఐరోపాకు చెందిన బహుళజాతీయ సంస్థలను ఆహ్వానించారా మీరెలా అభివృద్ధిని సాధించారు అని ఆయనను ప్రశ్నించాను నాడు ఆయన నాకు తెలియజేసిన సమాధానాన్నే నేడు నేను మీకు చెబుతున్నాను ఆయనన్నారు జపాన్ను పునరుద్ధరించడంలో విదేశీ పెట్టుబడుల పాత్ర ఏమాత్రం లేదు అంతేకాదు అందులో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్రగాని విదేశీ కంపెనీల పాత్రగాని ఏమాత్రమూ లేదు జపాన్ దేశాన్ని మేము పునరుద్ధరించగలిగింది కేవలం మా సంకల్పశక్తితో మా ఆత్మ శక్తితో ఆయన చెప్పిన సమాధానం నా హృదయాన్ని ఎలా స్పృశించిందంటే మీరు అనుసరించి మార్కులు వేయవలసినదిగా నాకొక జాబితాను ఇస్తే విదేశీ పెట్టుబడులు విదేశీ సాంకేతిక పరిజ్ఞానము విదేశీ కంపెనీలు వీటిని చిట్ట స్థానంలో ఉంచుతాను నేను అన్నింటికంటే అత్యధిక ప్రాధాన్యత నీయవలసిన అంశాలు ఆత్మశక్తి దృఢ సంకల్పం దేశ నిర్మాణంలో ఈ రెండు అంశాలే ప్రధాన పాత్రను వహిస్తాయి ఇవి రెండు జపాన్ దేశీయుల్లో పుష్కలంగా ఉన్నాయి ఆ తరువాత ఆ శాస్త్రజ్ఞుడు జపాన్కు సంబంధించిన చరిత్రను వివరంగా చెప్పాడు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై వరకు స్వదేశీయ ఉద్యమం ఎలా కొనసాగిందో పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై వరకు రగిలిన ఈ మహోద్యమం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ మహోద్యమం యొక్క నినాదం బి జపనీస్ అండ్ బై జపనీస్ జపనీయునిగా ఉండు జపనీయుని ఉత్పత్తిని కొనుగోలు చేయి ఆ శాస్త్రజ్ఞుడే నాకు తెలియజేశాడు వారిలో టాగూచీ అన్న ఒక గొప్ప నాయకుడుండేవాడు మన దేశంలో మహాత్మాగాంధీని గౌరవించినట్లుగానే ఆ దేశంలో టాగూచీని గౌరవిస్తారు టాగూచీ ఏంచేసేవాడు జపాన్ మార్కెట్లో ఎక్కడైనా అమెరికన్ కంపెనీల ఉత్పత్తులను చూశాడంటే రగిలిపోయేవాడు ఈ అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కంటే మన జపనీయులు చనిపోవడం మంచిది అని తను ఘోషించేవాడు ఈ స్వదేశీయ భావనను తాను దేశమంతటా అందరి హృదయాల్లోనూ ప్రజ్వలింపజేయగలిగాడు దాని పరిణామమే ఈరోజు మన ముందున్న జపాన్ దేశం జర్మనీ ఫ్రాన్స్ల విషయంలోనూ జరిగిందిదే లో నేను ఉన్నప్పుడు నేనే ప్రత్యక్షంగా చూశాను ఫ్రాన్స్లో చిన్ననాటి నుంచే పిల్లలకు ఈ విషయాన్ని ఉద్బోధించేవారు వారు పాఠశాలకు వెళ్లినప్పుడు ప్రతి బ్లాక్బోర్డ్ పైన బి ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్ అని వ్రాయబడి ఉండేది చిన్ననాటినుంచే అందుకే ఫ్రాన్స్ కూడా అంతగా అభివృద్ధి చెందింది ఫ్రాన్స్ను అలా పురోగమింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించినది చార్ల్స్ డెగోల్ పంతొమ్మిది వందల అధ్యక్షుడైన చార్ల్స్ డెగోల్ ఫ్రాన్స్ చరిత్రనంతటినీ తిరగరాశాడు తను ఏమేం చేశాడు చార్ల్స్ డెగోల్ ఉద్దేశం ప్రకారం ఫ్రాన్స్ ను నాశనంచేయడంలో ప్రధాన పాత్ర వహించినది టెలివిజన్ ఫ్రాన్స్లో పంతొమ్మిది వందల ఇరవై టెలివిజన్ వచ్చింది మీకు తెలిసే ఉంటుంది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది ఫ్రాన్స్ నాడు ఒక శక్తిమంతమైన దేశం అదే ఫ్రాన్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో దారుణంగా ఊడిపోయింది జర్మనీ చేతులు చార్ల్స్డిగోల్ ఎప్పుడూ ఈ విషయాన్ని గురించి విశ్లేషిస్తూ ఉండేవాడు మొదటి ప్రపంచ యుద్ధంలో విజయాన్నందుకొన్న మనం రెండవ ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధానమైన కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతూ ఉండేవారు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్కు ఎంతగా మదమెక్కిందంటే అది ఏమి చేయాలి ఏమి చెయ్యకూడదు అన్న విచక్షణను పూర్తిగా కోల్పోయింది అక్కడ మొట్టమొదటగా పబ్బులు తిరువబడ్డాయి మద్యం సేవిస్తూ వినోదాల్లో మునిగితేలే కేంద్రాలు తిరువబడ్డాయి ఆ పైన కాసినోస్ తిరువబడ్డాయి ఇక జూదగృహాలు తిరువబడ్డాయి అనంతరం నాటకాలు ఆ తరువాత సినిమాలు ఇక పంతొమ్మిది టెలివిజన్ మొదలయింది. దానితో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక తరమంతా అందులో మునిగిపోయింది పంతొమ్మిది వందల నలభై అయిదులో జర్మనీ ఫ్రాన్స్పై దాడి చేసి కేవలం కొన్ని గంటలలోనే ఫ్రాన్సంతటినీ చేజిక్కించుకుంది అప్పుడే ఫ్రాన్స్ డగల్ దృఢంగా నిశ్చయించుకున్నాడు నా చేతికి అధికారం వస్తే నేను మొట్టమొదటిగా ఈ సినిమా థియేటర్లను తగులబెడతాను పంతొమ్మిది వందల నలభై ఐదు తరువాత ఫ్రాన్స్ డగోల్ అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడైన తరువాత తాను చేసిన మొట్టమొదటి పని సినిమా థియేటర్లను కూలగొట్టించడం తాను చేసిన రెండవ పని టెలివిజన్ కార్యక్రమాలు ఆపివేశాడు ఇక మూడవ పని పబ్బులను కెసినోలను మూసివేయించాడు అప్పటికే పూర్తిగా అమెరికనైజ్ అయిపోయిన అమెరికాపరమైపోయిన ఫ్రాన్స్ యువతరంలో ఫ్రెంచ్ సంస్కృతి పట్ల ఒక గౌరవ భావాన్ని రగిలించాడు ఫ్రాన్స్పై పడిన జర్మనీ యొక్క ప్రభావాన్ని పది పదిహేను సంవత్సరాలలో తాను పూర్తిగా తుడిచిపెట్టేశాడు తత్ఫలితంగానే ఈరోజు ఫ్రాన్స్ ఈ స్థితిలో నిలబడివుంది నేడుకూడా ఫ్రాన్స్ టెలివిజన్లో ఒక్క అమెరికా కార్యక్రమమూ ప్రసారం కాదు మన దగ్గర ఎంతోమంది మూర్ఖులు ఈ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం లేనివారు మనకు తెలియజేస్తూ ఉంటారు వాతావరణంలో ఉన్న ఈ తరంగాలను ఆపడం ఎవరి తరమో కాదు అని టెలికమ్యూనికేషన్కు సంబంధించిన ఇంజినీర్గా నేను చెబుతున్నాను మనము ఏ తరంగాలనైనా నిరోధించగలం ఫ్రాన్స్ అదే చేసింది ఆ దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలు రాత్రింబవళ్ళూ చేసే పని ఒకటే అమెరికా ప్రసారం చేసే కార్యక్రమాలకు సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలను నిరోధించడం ఫ్రాన్స్ దేశ పరిధిలోకి అమెరికా ప్రసారం చేసే ఒక్క కార్యక్రమం కూడా చొరబడే అవకాశమే లేదు తలచుకుంటే మనమూ అలా చేయగలం వారు చేసి చూపించారు అభివృద్ధిని సాధించారు నేడుకూడా ఫ్రాన్స్లో బి ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్ అన్న నినాదం సగర్వంగా పాటించబడుతూ ఉంటుంది ఈ విషయానికి సంబంధించిన ఒక తాజా ఉదాహరణ రష్యానే రష్యా నాశనమయింది గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రోయికావల్ల పంతొమ్మిది వందల వారు చేపట్టిన ఉదారీకరణ మరియు ప్రపంచీకరణ విధానాల వల్ల దేశమంతా ముక్కలు ముక్కలయ్యింది పతనమైన రష్యాను తిరిగి నిలబెట్టడానికి నేడు ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి జెర్నొవస్కీ అనే ఒక గొప్ప రష్యా నాయకుడు ఈ మహత్కార్యంలో నిమగ్నమయ్యాడు మీరెప్పుడైనా ఆయన ఉపన్యాసం విని ఉండవచ్చు మీరు ఆయన ఉపన్యాసం వింటే ఆయన చెప్పేదానికి నేను చెప్పేదానికీ ఇసుమంతకూడా తేడావుండదు తన సందేశానికి చివరగా తాను చెప్పేది అదే రష్యాను సంరక్షించుకోవాలంటే బి రష్యన్ అండ్ బైరష్యన్ జర్నవస్కి మూడు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చినప్పుడు ఒక పాత్రికేయుడు విలేకరుల సమావేశంలో ఆయనను ప్రశ్నించాడు మొక్కలు చెక్కలైన రష్యాను మీరు తిరిగి ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు అని దానికాయన ఇచ్చిన సమాధానం సంకల్పశక్తితో విదేశీ పెట్టుబడులతో కాదు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కాదు విదేశీ కంపెనీలతో కాదు కేవలం సంకల్పశక్తితో మేము రష్యాను పునరుద్ధరింపజేయగలం బహుశా కొన్ని రోజుల తరువాత రష్యా కూడా పూర్వవైభవాన్ని సాధించవచ్చు బోరిస్ ఎల్సిన్ ప్రస్తుతం అతను చెప్పిన దానినే అనుసరిస్తున్నాడు బోరిస్ ఎల్సిని కూడా ప్రతి ప్రసంగంలోనూ బీ రష్యన్ అండ్ బైరష్యన్ అన్న నినాదానికి ప్రాధాన్యతనిస్తాడు ఈ దేశాలన్నీ పురోగమించినా పురోగమిస్తున్నా మనమింకా వెనుకబడి ఉండడానికి కారణం నాకు ఇదే అనిపిస్తుంది ఈ ఒక్క విషయంలో ఆయా దేశాలతో మనకున్న వ్యత్యాసమే మనము అభివృద్ధిని సాధించనీయకుండా చేస్తోంది మీరు మరియు రష్మిన్భాయ్ చెప్పినట్లుగా ఇంత పెద్ద స్థాయిలో కుట్రపన్నడం వెనుక అమెరికా ఉద్దేశ్యం వారి ఉద్దేశ్యం ఒక్కటే మన రష్మిన్భాయ్ ఇప్పుడు ఆ పద్ధతి అంత సులభం కాదు అందుకని వారు వేరే మార్గాన్ని అవలంబిస్తున్నారు ఆయా దేశాల ప్రభుత్వాలు మన సూచనల మేరకే పనిచేస్తూ ఉంటే ఇక మనం సైన్యం పంపించవలసిన అవసరంలేదు అక్కడి సైన్యం అక్కడి పోలీస్ మనం ఎలా ఆడిస్తే అలా ఆడేటట్లయితే ఇక మనం సైన్యాన్ని పంపించవలసిన అవసరంలేదు అమెరికా ఇప్పటికీ ప్రపంచమంతటినీ పరిపాలించవలసినది మేమే అన్న భ్రమలో ఉంది మొదట్లో ఐరోపా ఆ భ్రమలో ఉండేది ఇప్పుడు అమెరికా ఉంది సామాన్యమైన కారణం ఇక రెండవది ఇది ఎంతో ప్రధానమైనది అమెరికాలోనూ ఐరోపాలోనూ ఏ సంపద ఉన్నదో ఆ సంపదను స్థిరంగా నిలుపుకోవడం వారికి పెద్ద బాధ్యత వారి సంపదను అలాగే కొనసాగించాలంటే పేదదేశాలను అందుకోసం వాడుకోవడమొక్కటే మార్గం అమెరికాలోనూ ఐరోపాలోనూ ఉత్పత్తుల వినియోగ వ్యవస్థ ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ప్రస్తుతమున్న స్థాయి కంటే క్రిందికి దిగటం వారు ఇష్టపడరు అదే కన్జంప్షన్ ప్యాటర్న్ను మనం అవలంబించేటట్లయితే మన దేశం సర్వనాశనమైపోతుంది ప్రస్తుతం వారు అవలంబిస్తున్న వినియోగ స్థాయిని తగ్గించడానికి ఇష్టపడని వారు మనకు సూచనలిస్తూ ఉంటారు మీరు మీ జనాభాను తగ్గించుకోండి అంటూ ఎందుకంటే మన దగ్గర ఉన్న వనరులు వాళ్లు అనుభవించడానికని మేము మా కన్జంప్షన్ను మా వినియోగాన్ని తగ్గించుకుంటాము అని అమెరికా ఎప్పటికే అనదు మీరు మీ జనాభాను తగ్గించుకోండి అని మాత్రమే ఎప్పుడూ మొరపెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ రెండవ ప్రధానమైన కారణమేమిటంటే వారి సంపద మొత్తం ఇతర పేదదేశాలను ఎక్స్ప్లాయిట్ చేయడం వల్లనే వారి అవసరాల కోసం ఇతర పేదదేశాలను వినియోగించుకోవడం వల్లనే ప్రస్తుతం ఆ ఉంది ఈ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ ఈ పేదదేశాలను తమ అవసరాల కోసం వినియోగించుకోవడం అన్న ప్రక్రియ పూర్తిగా ఆగిపోతే అమెరికా కుప్పకూలిపోతుంది వారికేమీ మిగలదు ఐరోపా కూడా కుప్పకూలిపోతుంది అందుకే వారిక తప్పని పరిస్థితుల్లో అదే వలసరాజ్య విధానాన్ని గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న వలసరాజ్య విధానాన్నే కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాని స్వరూపం మాత్రం మారుతూ ఉంటుంది కార్యాచరణ మారుతూ ఉంటుంది కాని ఆ వలసరాజ్య విధానం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది ఇదే అమెరికా ఐరోపా ఉద్దేశ్యాల వెనుక రెండవ కారణం నాదొక ప్రశ్న ఇప్పుడు అమెరికాలో వారి తలమంతా ఇలా నాశనమైపోతూ ఉంటే వారి పిల్లలందరూ ఇలా పాడైపోతూ ఉంటే మరి దీనిని నిరోధించడానికి వారు ఎటువంటి చర్యలు చేపట్టరా ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న అమెరికాలో పిల్లలు నాశనమైపోతూ ఉన్నప్పటికీ అమెరికాలో ఇప్పటికీ కొందరున్నారు కూడా బహుశా తెలిసే ఉండొచ్చు ఆ వివరాలు మీకు తెలియజేస్తాను సిఐఏ మరియు పెంటగన్లలో పనిచేసేవారెవ్వరూ టెలివిజన్ చూడరు వారు చూడలేరు కూడా సీఐఏ మరియు పెంటగన్లలో పనిచేసేవారికి ప్రపంచంలోని ఇతర దేశాలకు సంబంధించి ఏ విధమైన సమాచారం అందిస్తారంటే అది అమెరికా వారికోసం ప్రత్యేకించి తయారుచేసిన సమాచారమై ఉంటుంది వారి ఆలోచన విధానంలోనే ఈ దేశాలన్నింటినీ మీరు నాశనం చేయాలి అన్న భావననే దృఢంగా నాటడం జరుగుతుంది ఒక మోసపూరితమైన ప్రక్రియ ద్వారా వారిలో ఈ భావాలన్నీ జొప్పించబడతాయి మీరు ఇతర దేశాలను నాశనం చెయ్యవలసిందే అంటూ అమెరికా మొత్తం ప్రజానీకంలో కేవలం ఒక్క ప్రజలు మాత్రమే ఈ రకమైన కుట్రల్లో పాలుపంచుకుంటూ ఉంటారు మొత్తం అమెరికన్లందరూ కాదు ఆ ఒక్క శాతానికి చెందినవారే లారెన్స్ సమర్స్ బిల్ క్లింటన్ రొనాల్డ్రీగన్ వల్ఫన్సన్ ఇటువంటి వాళ్లు ఆ ఒక్క శాతానికి చెందినవారు ఆ ఒక్క శాతానికి చెందినవారు యాభై ఏళ్ల తరువాత వరకూ కూడా ప్రణాళికను సిద్ధంచేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇకవారికి మరో విధమైన పనులతో సంబంధమే లేదు ఈ రకమైన ఆలోచనా విధానమే కలిగి ఉండి రాత్రింబవళ్ళూ అదే ఉద్దేశ్యంతో పనిచేసే వ్యక్తులలో నాకు వరుసకు మామగారయ్యే వ్యక్తికూడా ఒకయన ఉండేవాడు భగవంతుడి దయవల్ల ఈ మధ్యనే ఆయనకు సద్బుద్ధి కలిగి అవన్నీ వదిలిపెట్టి మన దేశానికి వచ్చాడు ఆ రంగంలో ఎటువంటి పనులు జరుగుతూ ఉంటాయో సవివరంగా ఆయన చెబుతూ ఉంటారు నాకు వారు చేసే పనులను గురించి ఆయన పూచగుచ్చినట్లు వివరిస్తూ ఉంటే వెంట్రుకలు నిక్కబురుచుకుంటాయి నాకు మరెప్పుడైన అవకాశం దొరికినప్పుడు అమెరికాలో కుట్రలు ఎలా పన్నబడతాయి అన్న అంశంమీదనే నేను మీతో చర్చిస్తాను ఎలా ఇతర పేదదేశాలు నాశనం చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తూ ఉంటారో తెలియజేస్తాను చివరిగా నాదొక ప్రశ్న భారతదేశంలో విద్యార్జన చేసిన ఎందరో శాస్త్రజ్ఞులు అమెరికాకు వెళ్లి ఆ దేశానికి సేవలందిస్తూ అక్కడే స్థిరనివాసమేర్పరచుకోవడం ఎంతవరకు సబబు ఒకవేళ వారు అక్కడికి వెళ్లడానికి ధనమే కారణమయ్యేటట్లైతే మన కూడా ధనానికి కొదవేమీ లేదు కదా ఒక వినాయక చవితి వచ్చిందంటే కోట్లలో ఖర్చు పెడుతూ ఉంటారు ధనాన్ని అయినా ఎందుకిలా జరుగుతోంది మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను మన దగ్గర విద్యనార్జించిన వారు ఉన్నత విద్యల కోసం అక్కడికి వెళ్లవచ్చుగాని వారు తిరిగి మనదేశానికే వచ్చి సేవలందించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించాలి మన వద్ద తగినంత ధనం ఉంది అన్న మీ వాదన కూడా కొంతవరకు వాస్తవమే అయితే ఇక్కడ ముందుగా నేను చెప్పినట్లుగా వారు పాశ్చాత్య దేశాలకు వెళ్లాలనుకోవడానికి వెనుక ప్రధానమైన కారణం మానసిక బానిసత్వం ఏమిటా మానసిక బానిసత్వం మనం అమెరికాకు వెళితేనే ఏదైనా సాధించగలం అన్న అభిప్రాయం అందుకు ఉదాహరణగా మీకందరికీ తెలిసిన ఒక వ్యక్తి పేరు నేను ఉదహరిస్తాను నాకెంతో బాధగా ఉంటుందలా చెప్పినప్పుడు హరగోబింద్ ఖురానా భారతదేశంలో ఏమి లోటొచ్చిందాయనకి ఆయన చేస్తున్న పరిశోధనకు భారతదేశంలో ఎటువంటి లోటు రాలేదు పైగా ఆయన పరిశోధన దాదాపుగా పూర్తయిందికూడా కానీ ఆయనలో ఈ మానసిక బానిసత్వం ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన ఆ రీసెర్చ్ పేపర్లను ఆ పరిశోధనా ఫలితాలను అక్కడకు వెళ్లే సమర్పించారు ఇక్కడ ఉండి సమర్పించలేదు ఇటువంటి అమెరికన్ శాస్త్రజ్ఞులు ప్రపంచమంతటా పేరుగడిస్తారు అదే సివిరామన్ గారిని చూడండి అమెరికా ఎన్నోసార్లు ఆయనను తమ దేశానికి రప్పించుకోవడానికి ప్రయత్నించింది కాని సివిరామన్ గారు దృఢంగా ఒకే మాట చెప్పారు పరిశోధనకై నాకు ఇక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నప్పటికీ నేను పరిశోధన ఇక్కడే చేస్తాను మీ దగ్గరికి మాత్రం రాను అని తెగేసి చెప్పారు ఇలాగే ఎంతోమంది చేశారు కాని ఈ మానసిక బానిసత్వం ఎంతో ప్రమాదకరమైనది డబ్బు ఈ విషయంలో అంత ముఖ్యం కాదు మానసిక బానిసత్వమే అందుకు ప్రధాన కారణం ఈ మానసిక బానిసత్వం నుంచి జనులను బయటికి తీసుకురావాలి అది సాధ్యపడాలంటే ఒక మహోద్యమం మన దేశంలో బయలుదేరాలి మనమిప్పుడు ప్రారంభించిన ఈ స్వదేశీ ఉద్యమం ధరిస్తే బహుశా మన దేశ ప్రజలందరూ ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడగలరని నేనాశిస్తున్నాను ఒకవేళ అదే గనుక జరిగితే భారతీయులందరూ ఎటువంటి మానసిక బానిసత్వానికి లోనుగాని పరిస్థితుల్లో ఉంటే అది మనము సాధించే మహోత్కృష్టమైన ఫలితమవుతుంది